My dear friends, my dear masters, and my dear gods. Manamu, yinnoo vishyayal tilskundu namu, yinnoo vishyayal tilskowali, yinnoo vishyayal tilskundu namu, shariiram lo unna appadu, shariiram lo lehna appadu, ఆ యొక్క విషయాలు తెలుసుకోవడం అనేది అదొక శాశ్వత ధర్మము ఆత్మకు ఈ నేపథ్యంలో మనం విస్తారంగా కర్మయోగము అన్న దాని గురించి తెలుసుకుందాం కర్మయోగం గురించి మనకి ఎంతోమంది చెప్పారు ఎంతో మంది కర్మయోగులను మనం చూసాం వాళ్ళ గురించి విన్నాం వాళ్ళ గురించి చదివాం ఈ కర్మయోగం యొక్క విస్తార రూపం అంతా మనం మరొకసారి సింహావలోకనం చేసుకుంటాం కర్మ యోగము రెండు పదాలు ఉన్నాయి కర్మ అంటే ఏదేని యాక్షన్ ఏదేని క్రియ ఏదేని చర్య ఏదేని చేష్ట యోగం అంటే కలయిక కనుక మనం చేసే చేష్టలతో మనం చేసే కర్మలతో మనం చేసే క్రియలతో మనం చేసే చర్యలతో మన ద్వారా జరిగే వ్యవహారంలో మనం పూర్తిగా కలిసి ఉండడం అనేది కర్మయోగము అని అనబడుతుంది ఒకసారి గౌతమ బుద్ధుడిని అడిగారు ధ్యానం అంటే ఏమిటని చెప్పేసి ఆయన మరి అడిగిన వాడి స్థాయిని బట్టి ఆ చెప్పేవాడి ప్రబోధనం ఉంటుంది బుద్ధుడు అందరికీ ఒకే విధంగా చెప్పడు వాడి వాడి స్థాయిని బట్టి వాడి వాడికి కావాల్సిన సమాధానాన్ని వాడికి చెప్తాడు అంటే ఆ చెప్పేవాడి స్థాయిని బట్టి బుద్ధుడు ఇచ్చిన సమాధానం ఏంటంటే నువ్వు నడుస్తున్నప్పుడు నడు నువ్వు తింటున్నప్పుడు తిను అన్నాడు వాక్ అంటే వాడికి ఆ కర్మలోనే వాడికి జాగ్రత్త అవస్థ లేదు వాడి మైండ్నే కంట్రోల్ చేస్తాడు వాడు అలాంటి వాడికి మైండ్ గురించి చెప్తే ఆ చిన్న పిల్ల ఆత్మకి మైండ్ గురించి చెప్తే ఎక్కదు కనుక నువ్వు చేసే పనుల్లో నిష్ఠ చూపించిన ఆయన అదే ధ్యానం అన్నాడు చూశారా కనుక యాక్చువలి ధ్యానం అంటే వేరే కానీ ఈ కర్మయోగానే ఆయన ధ్యానం అని వాడికి చెప్పడం జరిగింది అయితే ఆ పిల్ల ఆత్మకి ఆ గౌతమ బుద్ధుడు చెప్పిన ప్రబోధాన్ని మనం మన కర్మలో నిష్ణాత వచ్చిన తర్వాత కూడా మరి ఆ మైండ్ కి దానికి ఆపాదించుకోకపోతే మనం సరిగ్గా ఆ గౌతమ బుద్ధుడి యొక్క ప్రబోధాన్ని అర్థం చేసుకోగలము ఎవరికి చెప్పాడైనా ఏ ఏ యొక్క ఆత్మ పరిణితిలో ఉన్న వాడికి చెప్పాడు అన్న దాన్ని ఎప్పుడు మనం క్యాల్కులేషన్లో తీసుకోకపోతే పప్పులో కాలేస్తాము వివేకానందుడు ఏమన్నాడంటే స్పీక్ అకార్డింగ్ టు ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద రిజనల్ అన్నాడు ఎప్పుడు అంటే నువ్వు నీ శ్రోత యొక్క ఆ జ్ఞానాన్ని అనుభవాన్ని వేరీస్ వేసుకుని నీ మాటలు చెప్పు స్పీక్ అకార్డింగ్ టు దండర్స్టాండింగ్ ఆఫ్ దిసనర్ ఇది స్వామి వివేకానంద ఒక గొప్ప స్టేట్మెంట్ అంటే ఆ చిన్న పిల్ల ఆత్మ గౌరవం బుద్ధుల వచ్చేసి పెద్ద ప్రశ్న అడిగింది ఆ చిన్న పిల్ల ఆత్మ ధ్యానం అంటే ఏమిటండి అని చెప్పేసి ఆయన చూశాడు ఓహో చి చాలా చిన్న పిల్ల ఆత్మరా అని చెప్పేసి ఏం చెప్పాడు శ్వాస మీద ధ్యాస మనసును కంట్రోల్ చేసుకోవడము మరి మూడో ఒకరిని ఉత్తు చేసుకోవడము ఇవన్నీ చెప్పాడాయన చెప్పలేదు కర్మయోగం గురించి చెప్పాడు ధ్యానం పేరిట కర్మయోగం చెప్పాడు ఎందుకంటే ఆ చిన్న పిల్ల ఆత్మకి కావాల్సింది ఆ కర్మయోగమే తాను చేసే కర్మల్లో నిష్ఠతో చేడమే కర్మయోగము నువ్వు చేసే కర్మలే నడవడం అనేది ఒక కర్మ తినడం అనేది ఒక కర్మ అవునా కదా అందరికి మినిమం కర్మలు కనుక నువ్వు తినేటప్పుడు మనసు ఎక్కడో పెట్టి తినకుండా నీ మనసును ఆ తినడం మీద లయం చెయ్యి ఆ తినడం అనే కర్మతో నువ్వు ఏకముకా కర్మయోగము నడుస్తున్నావు ఎక్కడో నువ్వు యాధాలాపంగా నడవకుండా నువ్వు నీ కాలు ఎలా వెళ్తుందో నీ కాలు యొక్క సెన్సేషన్ ఎలా ఉందో భూమి మీద ఆ సెన్సేషన్తో ఆ యొక్క నీ యొక్క మనసును కూడా లయం చేసి ఏకం చేసి శరీరము నడుస్తున్నప్పుడు మనసు కూడా దాంతోపాటు నడవలే శరీరము భోంచేస్తున్నప్పుడు మనసు కూడా దాంతోపాటు భోంచేయాలి కనుక వాక్ వైల్ యు ఆర్ వాకింగ్ ఈట్ వైల్ యుర్ ఈటింగ్ అని గౌతమ బుద్ధుడు ఆ చిన్న పిల్ల ఆత్మకి చెప్పాడు స్పీక్స్టాండింగ్ త్యాగరాజ స్వామి చక్కగా ఒక పంచరత్న కీర్తనలో చెప్పాడు సమయానికి తగు మాట లాడే సమయానికి తగు మాట మాటలాడని అంటే ఆ చిన్న పిల్ల ఆత్మ గౌతమ బుద్ధుడు అంతా వాళ్ళ దగ్గరకు వచ్చేసి ధ్యానం చెప్పండి అంటే పాప ఆయన ఏం చెప్తాడు కనుక ఆ సమయానికి తగిన మాటలు ఆ సందర్భానికి తగిన మాటలు ఇది మాస్టర్ యొక్క లక్షణం కనుక ఇప్పుడు భగవద్గీతలో ఎన్నో రకాలుగా చెప్పారండి ఒకసారి ఇలా ఒకసారి అలా రెండు విరుద్ధంగా ఉన్నాయి పరస్పరం అని చాలామంది అంటారు కన్ఫ్యూజన్ గా ఉంది అంటారు పిచ్చోడా ఆ భగవద్గీత రకరకాల పరిస్థితులు రకరకాల మనుషులకు చెప్తున్నది ఆ భగవద్గీత చెప్తున్న సమయంలోనే అర్జునుడి పరిస్థితే రకరకాలుగా మారిపోతుంది ఋతువులు మారినట్టు ఆ అర్జునుడి మనసులో ఋతువులు ఏ విధంగా మారుతున్నాయో దాన్ని బట్టి ఆయన సమాధానాలు చెప్తూనే ఉన్నాడు చాలా క్లిష్టమైన పరిస్థితి అది ఊరికే అర్థమవుతుంది ఏంటి మై డియర్ ఫ్రెండ్స్ కనుక గౌతమ బుద్ధుడు ఆ ధ్యానం గురించి చెప్పినప్పుడు ఆ పిల్ల ఆత్మకు చెప్పినప్పుడు ఆ పిల్ల ఆత్మ యొక్క స్థాయిలో దిగి చెప్పాడు ఏ మాస్టర్ అయినా చేస్తాడు కనుక గుర్తుంచుకుందాం అయితే ఆ ధ్యానం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు ఇచ్చిన సమాధానం నిజానికి కర్మయోగానికి సరిపోతుంది ఏమిటయ్యా కర్మయోగం అంటే నువ్వు చేస్తున్న పనులో నిష్ఠ చూపించు తాదాత్మ్యత చూపించు ఏకత చూపించు తల్లీనం చూపించు నువ్వు చేస్తున్న కర్మలో నువ్వు ఇమిడిపో అందులోనే మిగిలిపో కర్మయోగము అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్ కనుక ఆ సమయానికి తగిన మాటలు మాట్లాడాడు ఆ భగవద్గీతలో రకరకాల సమయాలకు సందర్భాలకు తగిన మాటలన్నీ పొందుపరచబడి ఉన్నాయి ఎందుకంటే రకరకాల సమయ సందర్భాలకు చెందిన వాళ్లే సకల జనులు ఉపయోగపడే గ్రంథం భగవద్గీత కనుక అందరికీ ఆ మహాభారతం కనుక రామాయణం కనుక ఎవరికి అక్కడ ఏది కావాలో అక్కడ వాళ్ళకి లభిస్తుంది మిగతా అంతా చూడకుండా గుర్రానికి కళ్ళం కట్టినట్టు నీకేది కనపడుతుందో నీకేది అర్థమవుతుందో ఎవరు ఏది చెప్పినా ఏ గ్రంథంలో దాన్ని నువ్వు అర్థం చేసుకుంటూ అభ్యాసం చేసుకుంటూ ముందుకు పోతుంటే మిగతావన్నీ కోణాలన్నీ మనకి దృగోచరం అవుతాయి అంతేగాని నాకు అన్నీ అర్థమయ్యేంత నేను నాకు అర్థమైనది నేను చెయ్యను అంటే అది శుద్ధ పొరపాటు దీన్నే ఇంకొక చక్కగా ఒక ఉదాహరణ చెప్పారన్నమాట ఒక గురువు గారు ఒక శిష్యుడు గారు ఉన్నారు ఈ శిష్యుడు గారు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి గురువు గారు నాకు ఇక్కడి నుంచి ఆ ఢిల్లీ వరకు అంత దారింత చూపించండి అప్పుడే ఇక్కడి ప్రయాణం చేస్తా అన్నాడు అంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఆ మార్గం అంతా ఎవరైనా చూపించగలండి కదా అప్పుడు ఆ గురువు గారు ఏం చెప్పారంటే శిష్యుడితో ఓ ఈ యొక్క ఈ దీపం నీ చేతిలో పెడుతున్నాను ఈ దీపం వెలుగు పది అడుగులు ఉంటుంది ఆ తర్వాత నీకు అందరికాల కనబడుతుంది కానీ ఈ నువ్వు చేతిలో పెట్టుకుని వెళుతుంటే ఎప్పటికప్పుడు నీకు పది అడుగులు కనబడుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఆ దీపం వెలుగులో నీ పది అడుగులు ముందుకు వేసుకుంటూ పో ఈ దారిలో పోతుండే అప్పుడు నీకు ఢిల్లీకి వెళ్తావు ఢిల్లీ వరకు నీ చేతిలో ఆ దీపం ఉంటుంది ఆ దీపం పది అడుగులే చూపిస్తుంది ఆ పది అడుగులు వెళ్లడమే నీ యొక్క కర్తవ్యము ఆ దారి దారి అంతా చూపించదు దీపం దీపం ఇక్కడ నుంచి నీకు ఆ దారిలో పది అడుగులు మేరకు మటుకు చూపిస్తుంటుంది అక్కడ నీకు రాళ్లు కనబడుతున్నాయా మూళ్ళు ఉన్నాయా నీకు కనబడుతుంది కనుక రాళ్ళను దాటుకుంటూ ముళ్ళను దాటుకుంటూ పది అడుగులు ఆ దూరం మేరలో నువ్వు నడుస్తూ ఉండు ఎప్పటికప్పుడు నీకు పది అడుగులు కనబడుతుంటుంది కనుక నీ గమ్యం నువ్వు చేరుకుంటావు అని ఆ గురువు గారు చెప్పారు ఈ పదోడు అడుగు పది అడుగులు అన్నదే మన కర్మయోగం అనమాట మనకి ఇప్పుడు ఏం అనిపిస్తోంది ఏం చేయాలనిపిస్తోంది ఆ చెయ్యాలనిపిస్తున్న దాంట్లో నిష్ఠ నువ్వు చెయ్యి ఏదైనా సరే అది నీకు నీ గమనానికి తీసుకెళ్తుంది నీ కర్మయోగము నీ యొక్క ఆత్మ లక్ష్యం తీసుకెళ్తుంది నువ్వు చేసే పనిలో నిష్టతో చేయి ఒక విద్యార్థి కాలేజీకి వెళ్తున్నాడు ఆ కాలేజీ చదువులో పాస్ కావాలి అదే కనుక ఆ సిలబస్ ఆ లెక్చర్స్ ఆ యొక్క సబ్జెక్ట్స్ ఆ యొక్క విషయాలు దానిమీదే కేంద్రీకరించి ఆ కాలేజీ చదువులు పాస్ అయితే తర్వాత కనబడుతుంది దానివల్ల లాభాలు దాని నుంచి ఇంకెక్కడికే వెళ్లాలి జీవితాన్ని ఎటువైపు తీసుకెళ్తుంది అవన్నీ ఆ తర్వాత ఫుట్బాల్ గేమ్ ఆడుతున్నాము ఫస్ట్ ఫుట్బాల్ గేమ్ ఆడుతున్నప్పుడు సరిగ్గా ఆడవయ్యా ఆడితే దాని తర్వాత ఫలాలు అవే కనుక నువ్వు చేస్తున్న నువ్వు ఇష్టపూర్వకంగా ఏదైతే ఎందుకున్నావో కర్మను ఆ కర్మను త్యాగరాజ్కి సంగీతం పాడటమే ఇష్టము అందులోనే నిష్ణాత చూపించాలి అందులోనే ఐక్యత చూపించాలి కమలహాసన్ కి అంటే ఇష్టము కమల్ హాసన్ అందులోనే ఎంతో నిష్ట చూపిస్తాడు అది అతని కర్మయోగము టెండూల్కర్ క్రికెట్ ఆడతాడు ఎంతసేపు అదే ఆ బాల్ ఎలా పడుతుంది తాను ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడు ఎలా బౌండరీ వైపు తిప్పాలి దానిమీదే నిష్ఠ అంతా అదే కర్మయోగము కనుక మైడియర్స్ ఒక పిల్ల ఆత్మ ధ్యానం గురించి ప్రశ్న అడిగినప్పుడు గౌతమ బుద్ధుడు చెప్పిన ఆ యొక్క ఆ సమాధానము నడుస్తున్నప్పుడు నడు తింటున్నప్పుడు తిను అంటే ఆయన చక్కగా కర్మయోగం యొక్క వేఫర్షన్ ఇచ్చాడు ధ్యానం పేరట ఇది మనకి చిన్నప్పటికి తెలుసు మనం చేస్తున్నాము కానీ ఈ సబ్జెక్టు తెలుసుకుంటే నిర్వచనం తెలుసుకుంటే మనం చేస్తున్నది మరింత శక్తివంతంగా ఇది కర్మయోగము అని అనబడుతుంది ఈ కర్మయోగం గురించి రకరకాలుగా అనేక అనేక విషయాలు మనం తెలుసుకుంటూనే ఉందాం ఎంత తెలుసుకుంటామో ఎంత అవగాహనలోకి మనకి ఈ విషయాలు వస్తాయో అంతగా మన కర్మలు మన చేష్టలు మన క్రియలు మన యాక్షన్స్ తమంతటి తాము రూపాంతరం చెందుతూ ఉంటాయి మారిపోతూ ఉంటాయి మన కర్మలు మన అవగాహన యొక్క ప్రతి ప్రతిబింబాలు రియాక్షన్స్ మన అవగాహన ఇక్కడ ఎలా ఉంటుందో మన కర్మలు అలానే ఉంటాయి వ్యవహారం కనుక మన అవగాహనను మార్పు చేసుకుంటూ ఉంటే కష్టపడి మన వ్యవహారం ఏమీ కష్టం లేకుండా తనంతట తాను మారిపోతూ ఉంటుంది కనుక ఎవరైతే ఎంత జ్ఞానయోగం పాటిస్తుంటారో ధ్యానయోగం చేస్తుంటారో తద్వారా వారి అవగాహన ఎంత మారుతుంటుందో వారి చేష్టలు వారి కర్మలు కూడా అంతే ప్రభావితం అవుతుంటాయి ఆ కర్మల్లో మరింత సౌలభ్యం వస్తూ మరింత సామర్థ్యం వస్తూ ఆ కర్మంలో విశేషమైన ఆ యొక్క కర్మయోగం ప్రతిఫలిస్తూ ఉంటుంది తానంతటా తానుగా ఈ విధంగా మనం కర్మయోగం గురించి తెలుసుకుంటున్నాము కర్మ యోగం రెండు పదాలున్నాయి కర్మ అంటే ఏదేని చేష్ట అంటే ఏదేని క్రియ ఏదేని చర్య ఏదేని యాక్షను ఏదేని వ్యవహారము మాట్లాడటం గాని తినడం గాని నీళ్లు తాగడం గాని పడుకోవడం గాని లేవడం గాని నుంచోడం గాని వినడం గాని చూడడం గాని చదవడం గాని ఆటలాడుకోవడం గాని పాట పాడటం గాని వీటన్నింటిలో కూడాను మనకి ఆ యొక్క మనస్సు దానిమీద లగ్నం చేయాలి ఇంట్లో వంట చేస్తున్నప్పుడు గాని పిల్లలతో మనం సమాధానాలు చెప్తున్నప్పుడు గాని మనం ఏ పని చేస్తున్నామో దాంతో లయము కావడము ఇలాగే ఒకసారి ఏమైందంటే ఒక ఆయన రమణ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆయన అడిగాడు రమణ మహర్షిని మీరు జాగ్రత్త సుశుక్తి అంటుంటారు అంటే నిద్రావస్థలో జాగ్రత్త అది నాకు అర్థం కావటం లేదు స్వామీజీ అని అడిగాడు బ్రాహ్మణ మనిషి ఏం చెప్తుండే నువ్వు నిద్రావస్థలో నువ్వు జాగ్రత్తగా ఉండబోయ్ సుషుప్తి అవస్థలో జాగ్రత్తగా ఉండు ఎవరు నిద్రపోతున్నారు అని చెప్పేసి అంత పెద్ద ప్రశ్న అది ఎవరు నిద్రపోతున్నారు ఎవరు నిద్రలోంచి లేస్తున్నారు అది గమనించబోయ్ నీ నిద్ర అవస్థను ఆ సుషుప్తి అవస్థను జాగ్రత్తావస్థగా చేసుకో అని ఆయన ప్రబోధం బ్రాహ్మణ మానషక ప్రబోధం ఇది ఈ కొత్త ఆగంతకుడికి కొత్తగా ఆశ్రమంలో చెందిన వాడికి అర్థం కాలేదు ఒకసారి ఆయన దగ్గర పోయి అడిగాడు స్వామి జాగ్రత్త సుష్ అంటున్నారు దాని గురించి ఇంకా చెప్పండి అంటే ఆయనకి అర్థమైపోయింది వీడికి ఏమీ అర్థం కాలేదని అర్థం కాదని సో ఆయన ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ నాయన జాగ్రత్త సుశక్తి గురించి తర్వాత ఆలోచిద్దాం గాని ఉన్నప్పుడు మేలుకొని ఉన్నావా ఆ శిష్యుడు అన్నాడు అదేమిటండి జాగ్రత్త అవస్థలో జాగ్రత్తగానే ఉంటాం కదా అందులో ఇంకా జాగ్రత్తగా ఉండడం ఏమిటి అంటే రావణ అన్నాడు నువ్వు మాట్లాడుతున్నావు ఏమిటి మాట్లాడుతున్నావు నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు నీటి నుంచి తెలియకుండా మాటలు పడిపోతున్నాయా నువ్వు నడుస్తున్నప్పుడు నడక స్థిరంగా ఉందా తడబడుతూ ఉందా కనుక జాగ్రత్త అవస్థలో ఇప్పుడు నువ్వు నా మాటలని వింటున్నావు ఒక అర్ధగంట తర్వాత నువ్వేం విన్నావో పక్క వాళ్ళకి చెప్పగలవా చెప్పలేదు సార్ అంటే నువ్వు జాగ్రత్తగా వినలేదు అన్నమాట నువ్వు జాగ్రత్తగా నా మాటలు వింటూ అంటే పక్కవాడికి అర్ధ తర్వాత ఎందుకు చెప్పలేవు యథాతథంగా ఇక్కడ మనం అన్యమనస్కంగా వింటూ ఉంటాము కనుక మళ్లీ చెప్పవలసి వచ్చినప్పుడు ఆ మనస్కంలో ఏమీ లేదు ఉన్నాము కనుక అజాగ్రత్తలో ఉన్నాము మనస్కము అంటే జాగ్రత్త ఆయన ఏమంటున్నంటే నీ దైనందిక కార్యక్రమాల్లో నువ్వు రోజువారీ కార్యక్రమాల్లో నువ్వు జాగ్రత్త అవస్థలో ఎరుకతో పూర్ణ స్పృహతో తదేకముగా మమేకమై ఉన్నావా ఫస్ట్ అది చెయ్యి ఆ తర్వాత జాగ్రత్త అవస్థలో అలవర్చుకున్న తర్వాత తదుపరి అవస్థలో జాగ్రత్త వస్తుంది ఆ ధ్యానయోగం అంటే ఆ సుశుప్తి అవస్థలో జాగ్రత్త ఫస్ట్ నువ్వు కర్మయోగం చేయబోయి నువ్వు చేస్తున్న కర్మలో పక్వత చూపించబోయ్ అని రమణ మహర్షి కూడాను చక్కటి కర్మయోగ సందేశాన్ని అందించారు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మనము కర్మయోగము అన్న దాని గురించి తెలుసుకుంటున్నాము గౌతమ్ బుద్ధుడు చెప్పిన దాని ప్రకారం వాక్ వైయుర్ వాకింగ్ చేస్తున్న పరిపక్వత చూపించవలే పుస్తకాలు చదివితే ఆ పుస్తకాల్లో ఆ క్యాస్ క్యాస్ గురువు డాన్ జువాన్ గారు ఆయన దగ్గరకి నేర్చుకోవడానికి వెళ్తూ ఉంటాడు ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి పదిహేను నూర్లో పది రోజులు ఆ కొండలలో ఆ పర్వతాల మధ్య తీసుకెళ్తూ ఉంటాడు అనమాట ఇద్దరు నడుస్తూ ఉంటారు గురువు గారు శిష్యులు మరి శిష్యులు ఏదైనా ప్రశ్నలు అడిగితే నువ్వు నడుస్తున్నావు ఇప్పుడు నడిచే ప్రశ్నలు వేసే సమయం కాదని చెప్తాడు ఒకవేళ ఏదన్నా ప్రశ్నకు జవాబు చెప్పాలనుకున్నావు కూర్చుని టాపిక్గా కూర్చుని ఇప్పుడు నీ ప్రశ్న అడుగు అని చెప్పేసి ఆ ప్రశ్న వేయించుకుని దానికి సమాధానం చెప్పేసి అదంతా అయిన తర్వాత మళ్ళీ నడక ప్రారంభిస్తారు అంటే నడకలో మాటలు ఉండవు కనుక ఆ విధమైన ట్రైనింగ్ ఆయన డాన్ యువాన్ గారు తన శిష్యుడు క్యారలోస్ క్యాస్ట్రా ఇచ్చారు నడుస్తున్నప్పుడు ససేమిరా నడవమాకా నువ్వు నడుస్తున్నప్పుడు ససేమిరా మాట్లాడమాక మాట్లాడుతున్నప్పుడు నువ్వు నడవమాక మాట్లాడుతున్నప్పుడు మాట్లాడు నడుస్తున్నప్పుడు నడు అంతే చూసారా అంటే వీడు ఈ క్యాస్కేస్తున్నాడా మరి కాలిఫోర్నియా నుంచి లాస్ ఏంజలస్ నుంచి వచ్చిన సిటీ పక్షి నగరపు పక్షి అతనేమో గొప్ప ఆధ్యాత్మిక యోగేశ్వరుడు దాని మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ దిస్ గ్రేట్ అర్త్స్ కర్మయోగం గురించి తెలుసుకుంటున్నాము కర్మ యోగం రెండు పదాలున్నాయి కర్మ అంటే ఏదేని చేష్ట అంటే ఏదేని క్రియ ఏదేని చరియా ఏదేని యాక్షను ఏదేని వ్యవహారము మాట్లాడడం గాని తినడం గాని నీళ్లు తాగడం గాని పడుకోవడం గాని లేవడం గాని నుంచోవడం గాని వినడం గాని చూడడం గాని చదవడం గాని ఆటలాడుకోవడం కానీ పాట పాడడం కానీ ఈ వీటన్నింటిలో కూడాను మనకి ఆ యొక్క మనసు దానిమీద లగ్నం చేయాలి ఇంట్లో వంట చేస్తున్నప్పుడు కానీ పిల్లలతో మనం సమాధానాలు చెప్తున్నప్పుడు కానీ మనం ఏ పని చేస్తున్నామో దాంతో లయము కావడము ఇలాగే ఒకసారి ఏమైందంటే ఒక ఆయన రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆయన అడిగాడు రమణ మహర్షిని స్వామి మీరు జాగ్రత్త సుషుప్తి అంటుంటారు అంటే నిద్రావస్థలో జాగ్రత్త అది నాకు అర్థం కావటం స్వామీజీ అని అడిగాడు చూసారా రామణ మహర్షి ఏం చెప్తుండంటే నువ్వు నిద్రావస్థలో నువ్వు జాగ్రత్తగా ఉండబోయ్ సుషుప్తి అవస్థలో జాగ్రత్తగా ఉండు ఎవరు నిద్రపోతున్నారు అని చెప్పేసి అంత పెద్ద ప్రశ్న అది ఎవరు నిద్రపోతున్నారు ఎవరు నిద్రలోంచి లేస్తున్నారు అది గమనించబోయ్ నీ నిద్ర అవస్థను ఆ సుషుప్తి అవస్థను జాగ్రత్త అవస్థగా చేసుకో అని ఆయన ప్రబోధం బ్రాహ్మణ మహర్షి ప్రబోధం ఇది ఈ కొత్త అగంతకుడికి కొత్తగా ఆశ్రమంలో చేసిన అర్థం కాలేదు ఒకసారి ఆయన దగ్గర పోయి అడిగాడు స్వామి జాగ్రత్త సుషుప్తి అంటున్నారు మీరు దాని గురించి ఇంకా చెప్పండి అంటే ఆయనకు అర్థమైపోయింది వీడికి ఏమీ అర్థం కాలేదని అర్థం కాదని సో ఆయన ఒక చిన్న చిరునవ్వునవ్వుతూ నాయన జాగ్రత్త సుషుప్తి గురించి తర్వాత ఆలోచిద్దాం కానీ నువ్వు జాగ్రత్త అవస్థలో జాగ్రత్తగా ఉన్నావా అని అడిగాడు అంటే నువ్వు మేల్కొని ఉన్నప్పుడు మేల్కొని ఉన్నావా ఆ శిష్యుడు అన్నాడు అదేమిటండి జాగ్రత్త అవస్థలో జాగ్రత్తగానే ఉంటాం కదా అందులో ఇంకా జాగ్రత్తగా ఉండడం ఏమిటి అంటే రావణ మహర్షి అన్నాడు నువ్వు మాట్లాడుతున్నావు ఏమిటి మాట్లాడుతున్నావు నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు నీటి నీ నోటి తెలియకుండా మాటలు పడిపోతున్నాయా నువ్వు నడుస్తున్నప్పుడు నీ నడక స్థిరంగా ఉందా తడబడుతోందా కనుక జాగ్రత్త అవస్థలో ఇప్పుడు నువ్వు నా మాటల వింటున్నావు ఒక అర్ధగంట తర్వాత నువ్వేం విన్నావో పక్క వాళ్ళకి చెప్పగలవా చెప్పలేను సార్ అంటే నువ్వు జాగ్రత్తగా వినలేదు అన్నమాట నువ్వు జాగ్రత్తగా నా మాటలు వింటూ ఉంటే పక్కవాడికి అర్ధ గంట తర్వాత ఎందుకు చెప్పలేవు యథాతథంగా ఇక్కడ మనం అన్యమనస్కంగా వింటూ ఉంటాము కనుక మళ్లీ చెప్పవలసి వచ్చినప్పుడు ఆ మనస్కంలో ఏమీ లేదు ఆ మనస్కంలో ఉన్నాం కనుక అజాగ్రత్తలో ఉన్నాము మనస్కము అంటే జాగ్రత్త ఆ మనస్కం అంటే అజాగ్రత్త కనుక ఆయన ఏమంటున్నా నీ దైనందిక కార్యక్రమాల్లో నువ్వు రోజువారీ కార్యక్రమాల్లో నువ్వు జాగ్రత్త అవస్థలో ఎరుకతో పూర్ణ స్ప్రహతో తదేకంగా మమేకమై ఉన్నావా ఫస్ట్ అది చేయి ఆ తర్వాత జాగ్రత్త అవస్థలో జాగ్రత్తను తర్వాత తదుపరి సుషుప్తి అవస్థలో ఆ ధ్యానయోగం అంటే ఆ సుషుప్తి అవస్థలో జాగ్రత్తలు అనేది ఫస్ట్ నువ్వు కర్మయోగం చేయబోయి ను చేస్న కర్మలో పక్వత చూపించబోయ్ అని రమణ మహర్షి కొడాను చక్కటి కర్మయోగ సందేశాన్ని మనకి అందించారు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గా మనము కర్మయోగము అన్న దాని గురించి తెలుసుకుంటున్నాము గౌతమ బుద్ధుడు చెప్పిన దాని ప్రకారము వాక్ వల్యూఆర్ వాకింగ్ ఈటింగ్ చేస్తున్న కర్మలో పరిపక్వత చూపించవలే క్యాస్ క్యాస్టా పుస్తకాలు చదివితే ఆ పుస్తకాల్లో ఆ క్యాడ్లోస్ క్యాస్ట్ నడ డాన్ జువాన్ గారు ఆయన దగ్గరికి నేర్చుకోవడానికి వెళ్తూ ఉంటాడు ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి పదిహేను రోజులు రోజులు ఆ కొండలలో ఆ పర్వతాల మధ్య తీసుకెళ్తూ ఉంటాడనమాట ఇద్దరు నడుస్తూ ఉంటారు గురువు గారు శిష్యులు మరి శిష్యులు ఏదైనా ప్రశ్నలు అడిగితే నువ్వు నడుస్తున్నావు ఇప్పుడు నడిచే టైంలో ప్రశ్నలు వేసే సమయం కాదని చెప్తాడు ఒకవేళ ఏదైనా ప్రశ్నకు జవాబు చెప్పాలనుకున్నావు కూర్చుని టాపిక్గా కూర్చుని ఇప్పుడు నీ ప్రశ్న అడుగు అని చెప్పేసి ఆ ప్రశ్న వే వేయించుకుని సమాధానం చెప్పేసి అదంతా తర్వాత మళ్ళీ నడక ప్రారంభిస్తాడు అంటే నడకలో మాటలు ఉండవు కనుక ఆ విధమైన ట్రైనింగ్ ఆయన డాన్ జువాన్ గారు తన శిష్యుడు క్యారలోస్ క్యాస్టన్ లాగా ఇచ్చారు నువ్వు నడుస్తున్నప్పుడు ససేమిరా నడవమాకా నువ్వు నడుస్తున్నప్పుడు ససేమిరా మాట్లాడమాక మాట్లాడుతున్నప్పుడు నువ్వు నడవమాక మాట్లాడుతున్నప్పుడు మాట్లాడు నడుస్తున్నప్పుడు నడు అంతే చూసారా అంటే వీడు ఈ క్యారోస్కేస్తున్నాడా మరి కాలిఫోర్నియా నుంచి లాస్ ఏంజలస్ నుంచి వచ్చిన సిటీ పక్షి నగరపు పక్షి అతనేమో గొప్ప ఆధ్యాత్మిక యోగేశ్వరుడు దాని వాన్ సో ఈ నగరపు పక్షికి టైం వేస్ట్ అనుకుంటాడనమాట నడుస్తూ మాట్లాడచ్చు కదా రెండు పనులు మూడు పనులు ఐదు పనులు ఒకటేసారి చేయొచ్చు కదా అనే రకం మైండ్ అనమాట సో ఆ మైండ్ నుంచి మైండ్ సింప్లిఫై కావాలి తర్వాత ఆ ధ్యానంలోకి వెళ్తుండదు మైండ్ నిర్మలం కావడము నిర్మానుష్యం కావడం ఆ ధ్యానం అయినప్పుడు మైండ్ సింప్లిఫై చేయడము అంటే ఐదు రకాల పరిస్థితుల నుంచి ఏక పరిస్థితికి తీసుకోవడమే కర్మయోగం అనపడుతుంది నువ్వు నడుస్తున్నావు మాట్లాడుతున్నావు ఇంకేదో కూడా ఆలోచిస్తున్నావు ఒక పక్కన మాట్లాడుతున్నావు ఇంకో పక్కన నడుస్తున్నావు ఇంకో పక్కన పెళ్ళాల గురించి పిల్లల గురించి ఆలోచిస్తున్నావు అంటే అనేక పరిస్థితులలో మనసులో నెలకొల్పోయాయి ఇక్కడ పడ్డాయి అంటే ఆ ఐదు రకాల పరిస్థితులు మనసులో ఉన్నప్పుడు దాన్ని ఏక పరిస్థితి చెయ్యి ఫస్టు అది కర్మయోగం ఏకానికి వచ్చిన తర్వాత ఆ ఏకానికి కూడా తీసేసి శూన్యంలోకి వెళ్ళిపో అక్కడ ధ్యానయోగం ఉంటుంది కకావికలమైన మనస్సు రకరకాల పరిస్థితుల్లో మనస్సు ఎన్నిటితోనూ సతమతమవుతున్న మనస్సును ఏక మనసుగా ఏకముఖి రుద్రాక్ష లాగా ఆ ఏకముఖి రుద్రాక్షలాగా పంచముఖి రుద్రాక్ష నుంచి ఏకముఖి రుద్రాక్ష రావడనమాట అంటే పంచముఖ ఆ యొక్క ఆలోచన మనసు నుంచి ఏకముఖమైన ఆ మనసు ఆలోచనను తీసుకోవడమే అది అంటే నువ్వు చేస్తున్న పని మీద మనసును పూర్తిగా కేంద్రీకృతం చేయడం కర్మయోగము ఈ ధ్యాన కర్మయోగము ప్రిక ముందు రావాల్సిన స్థితి నీకు కర్మయోగమే లేదు ధ్యానయోగం నువ్వు ఆలోచనలు ఏక ఆలోచన చేయడమే అనేక కర్మలను ఏక కర్మ చేయడమే తెలియదు మరి నిరాలోచన చేయడము నిష్కర్ముడుగా ఉండడము ఏ కర్మ లేకుండా అంటే ఆలోచన అనే కర్మ కూడా లేకుండా చేయడం అనేది అది తదుపరి చాప్టర్ కనుక మే డియర్ ఫ్రెండ్స్ కర్మయోగములో మనం విస్తారంగా తెలుసుకుంటున్నాము ఇదే కర్మయోగాన్ని మరి ఇంకో విధంగా చెప్పాడు పతంజలి అంటే ఆయన ఏం చెప్పంటే ఆయన క్రియాయోగం అన్నాడు ఏమిటయా క్రియాయోగం అంటే తపహ స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానే క్రియాయోగ అన్నాడు క్రియ అంటే కర్మ కర్మయోగం అంటే ఏమిటయ్యా ఆ క్రియాయోగం అంటే అంటే నువ్వు నువ్వు చెయ్యాలి అంటే తపహ స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానే క్రియాోగ చేయవలసిన క్రియా కర్మ మూడు ఉన్నాయి అని చెప్పాడు అంటే తపహ అంటే నువ్వు తపహ అంటే క్షీణించుకుంటూ ఉండడం నీ శారీరక అవసరాలని తగ్గించుకుంటూ ఉండడం తపహ దేన్నైనా తగ్గిస్తు ఉండడం అంటే నువ్వు రోజుకి ఇంతింత తింటున్నావు ఇంతింత తినడం ఇవాడు ఎంతో తిన్నావు కొంచెం మెల్లిగా దాన్ని తగ్గిస్తుండడం అంటే శరీరము నువ్వు దానికి ఎలా అలవాటు చేస్తే అది అలా అవుతుంది శరీరం యొక్క కెపాసిటీ ఇంత అంత అని చెప్ప నడివి కాదు ఏమి తినకపోయినా కూడా నిరభ్యంతరంగా ఉంటుంది సో మై డియర్ ఫ్రెండ్స్ కనుక ఆ తపహ అనే కర్మ చేయబోయి అంటే తగ్గించబోయి తపస్సు అంటారు అంటే వాడు ఇంట్లోంచి బయటకెళ్ళిపోయి తన తాను మరి తన శరీరానికి ఏమీ పెట్టకుండా అలాగే మనసులో శరీరానికి ఆహారం పెట్టకుండా మనసుకి వ్యవహారం పెట్టకుండా దీని అంతా తపహ అంటారు మనసుకి వ్యవహారం పెట్టకపోవడము ధ్యానము శరీరానికి ఆహారం తగ్గించుకున్నడము అది మరి మరి చేయవలసిన క్రియ ఈ తపహ చేయబోయ్ ఈ తపస్సు చేయబోయి ఇక్కడేం పెడుతున్నావో ఇక్కడేం పెడుతున్నావో దాన్ని తగ్గించుకోను ఇక్కడ పక్క వాడింటి మాటలు విని ఆపక్క మాటలు విని పది రకాల మాటలు వింటూ ఉన్నావు సంసారంలో ఉంటూ ఈ వ్యవహారం ఇక్కడ తగ్గించు ఆహారము ఇక్కడ తగ్గించు ఇది తపహా అంటే ఈ వ్యవహారాన్ని ఈ మైండ్లో మనసులో తగ్గించడం అదే కదా ధ్యానం అంటే అంటే ఇక్కడ రకరకాల వ్యవహారాలు ఫస్ట్ ఏక వ్యవహారానికి రా అంటే మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నా కర్మయోగం గురించి చెప్తున్నాడు తినడం అనే కర్మ అందులో కూడా తప్పించి పని చేసుకో తక్కువ తినబోయ్ మూడో పూటలు తింటే ఎంట రోగి రోగి రోగి అంట రెండో పూటలు తింటే ఎంట భోగి భోగి భోగి అంట ఒక పూట తింటే యోగిరాజు అవుతాడంటరో మూడు పూటలు తింటే అంట రోగి రోగి రోగి అంట రెండు పూటలు తింటే అంట భోగి భోగి అంట ఒక పూట తింటేను రోారా యోగిరాజు అవుత రో అందుక ఆ మూడు పూటల నుంచి రెండు పూటలకు రావడం రెండు పూట నుంచి ఒక పూటకు రావడం ఇది తపహ శరీరానికి సంబంధించినంత వరకు అలాగే నువ్వు సంసారంలోంచి ఒక ఆశ్రమానికి వెళ్ళి కొన్ని రెండు నెలలు మూడు నెలలు ఉన్నావు అనుకో ఆశ్రమంలో ఏముంటుంది ఇంత తిండము కళ్ళు మూసుకోవడం ఏదైనా పని చేసుకోవడం అంటే నువ్వు సంసారంలో నువ్వు సిటీ లైఫ్లో ఉన్నప్పుడు ఉన్నంత మనసులోని వ్యవహారం అంతా తగ్గింపబడుతుంది అది నీ వ్యవహారంలో తపహ ఆహారంలో తపస్సు వ్యవహారంలో తపస్సు వెలసి తపహ ఫస్ట్ అది చెయ్యబోయ్ చూశారు తర్వాత ఇంకోటి చేవస్ని కర్మ కూడా ఉంది చాలా ఇంపార్టెంట్ కర్మ అని పతంజలి చెప్పాడు స్వాధ్యాయ అంటే నీ ఆత్మ గురించి నువ్వు అధ్యయనం చేసే చేయాలి అలాంటి గ్రంథాలే చదవాలి ఆశ్రమంలో నీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ హిస్టరీ జాగ్రఫీ ఇవన్నీ ఏమి ఉండవు మొఘల్ సామ్రాజ్యము మరి బహుమని సుల్తాన్లు కృష్ణనగర విజయనగర సామ్రాజ్యం అవన్నీ ఏమి ఉండవు శరీరం కాదు ఆత్మాన్య పుస్తకాలు ఉంటాయి అక్కడ ఆ ఉపనిషత్తులు ఆ బైబిలు ఆ యొక్క ఖురాను ఆ యొక్క మరి యోగేశ్వరుల పుస్తకాలు అవన్నీ చదవడమే స్వాధ్యాయము అది కర్మ అదొక క్రియ చేయవలసింది తాప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానే మూడు రకాల చేష్టలున్నాయి కర్మలున్నాయి మరియు వ్యవహారాలు ఉన్నాయి ఇవి చెయ్యబోయ్ ఇదే క్రియాయోగం అనబడుతుంది అని పతంజలి మహర్షి మనికి చెప్పాడు ఆ క్రియాయోగం ఉన్నా ఆ కర్మయోగం ఉన్నా ఒకటే మళ్లీ చెప్పుకుంటాం పతంజలి మహర్షి ఏం చెప్పాడు ఈ కర్మయోగ ప్రస్తావన వచ్చినప్పుడు అంటే ఏమిటి చేయలే అన్న ప్రశ్న ఉదయించినప్పుడు ఆ దానికి సమాధానంగా చెయ్యవలసింది ఏమిటంటే తపహ స్వాధ్యాయ ఈశ్వర పనిధాన తపహ అంటే ఆహార వ్యవహారాలను తగ్గించుకుంటుండటము ఆహారము శరీరానికి సంబంధించినది వ్యవహారం మనస్సుకు సంబంధించిన కనుక ను మౌనంగా ఉన్నావు అనుకో రకరకాల మాటలు మాట్లాడే ఆ వ్యవహారం తగ్గిపోతుంది ధ్యానంలో ఉన్నావునుకో రకరకాల ఆలోచనలు అన్న వ్యవహారం తగ్గిపోతుంది నువ్వు లంకణంలో ఉన్నావు ఉపవాసంలో ఉన్నావు అనుకో రకరకాల తిళ్ళు రకరకాల సమయాల్లో తినడం అనేది తగ్గిపోతుంది కనుక నీ ఆహార వ్యవహారాలు మితిమీది పోయాయి దాంతో నువ్వు నీ జీవితం అంతా అస్తవ్యస్తంగా గందరగోళంగా రోగాలమయంగా తయారైంది అతి తిండి అతి ఆలోచన చేసి మొత్తం సర్వనాశనం చేసుకున్నావు ఇంకా రావో మితికి అతి సర్వత్ర అతి నుంచి మితికి రా మితి నుంచి శూన్యానికి పోదాం తర్వాత అతి నుంచి మితికి రావడము ఇది తపహ తపో కార్యక్రమం మితిలోనే ఉన్నవాడికి తపస్సు అక్కర్లేదు వాడు ఆల్రెడీ తక్కువ వ్యవహారంలో ఉంటూ తక్కువ ఆహారం ఉన్నవాడికి వాడికి మళ్ళీ వేరే తపస్సు అక్కర్లేదు వాడు కావాల్సిన ఇంకా ధ్యాన యోగం అక్కడ తీసుకెళ్తాడు ఆయన పతంజలి యోగ చిత్త వృత్తి నిరోధ అనుకుంటూ అసలు చిత్త వృత్తులే లేకుండా చేసుకోవాలి అది యోగం అంటాడు ఆయన కనుక మై డియర్ ఫ్రెండ్స్ తపహ స్వాధ్యాయ చక్కటి పుస్తకాలు చదువు అన్నిబీసెంట్ పుస్తకాలు చదువు లెడ్ పేటర్ పుస్తకాలు చదువు స్వామి రామ పుస్తకాలు చదువు యోగానంద పరమహంస పుస్తకాలు చదువు రమణ పుస్తకాలు చదువు పాల్ బ్రంటన్ పుస్తకాలు చదువు లోక్సెంగ్ రంపా పుస్తకాలు చదువు జైన్ రాబర్ట్స్ చదువు షెర్లీ మెకులైన్ చదువు రూత్ మాండ్కోమేరి చదువు ఇవన్నీ మన నేను మై డియర్ ఫ్రెండ్స్ తర్వాత చివరిది ఏంటంటే స్వాధ్యా తపహ స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేనా ఈశ్వర ప్రణిధానం అంటే నువ్వు ఎవరిని చూస్తున్నా ఈశ్వరుని చూస్తున్నట్టు నువ్వు అనుకోవాలి ఎందుకంటే అదే సత్యం కనుక ప్రతి ప్రాణి కూడాను ఆ భగవత్ స్వరూపమే భగవంతుడే ఈశ్వరుడే అల్లాయే కనుక ప్రతి ప్రాణిని ఆ భగవత్ స్వరూపంగా చిలకించడము మరి వ్యవహారం చేయడము కలిసిమెలిసి ఉండడము అది అంతా వెలసి ఈశ్వర ప్రణిధానము అవుతుంది అది చేయవలసిన క్రియ అంతేకాని వాడు నీకన్నా తక్కువ వాడేమో ఉట్టి వెధవా సవట బతకడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు అంటే ఇలాంటి భావనలన్నీ కాకుండా అందరూ దేవుళ్ళే అందరూ ఆత్మస్వరూపులే అందరూ సర్వాత్మ యొక్క ఒకనొక విశిష్ట రూపమే కనుక దాని పేరు ఈశ్వర ప్రణిధానం పుస్తకాలు చదవాలి మరియు నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు అందరినీ ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని అందరినీ ఆహా విధంగా చూడాలి తర్వాత నీ యొక్క ఆహార వ్యవహారాలను తగ్గింపు చేసుకుంటూ ఉండాలి ఎంత తింటున్నావో లెక్కే లేదు ఎంత మాట్లాడుతున్నావో లెక్కే లేదు ఏడతెరప్ప లేకుండా తింటున్నావు ఏడ తెరిపి లేకుండా మాట్లాడుతున్నావు ఏడ తెరిపి లేకుండా మనసుని ఆ యోచనతో నింపుతున్నావు ఒక పెద్ద చాటర్ బాక్స్లో తయారయ్యావు నువ్వు తగ్గిచ్చు తగ్గు తగ్గు తగ్గు అన్నదే తపహ తపహ స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానైన క్రియాయోగ అతయయోగం అనుకుందాం మనం క్రియ అన్న కర్మన్న రెండో ఒకటే కదా క్రియ అన్న కర్మ అన్నా చేష్ట అన్నా యాక్షన్ అన్న చర్య అన్నా ఇవన్నీ పర్యాయ పదాలే కదా కనుక క్రియాయోగం అన్నా కర్మయోగం అన్నా చేయవలసిన కర్మలు మూడో అని చెప్పాడు ఆయన ఒకటేమో నీ అనవసరమైన వాగులని ఆలోచనని తిండిని తగ్గించు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ నీ మనసుని చక్కటి విషయాలతో నింపు స్వాధ్యాయం ఆత్మపరమైన విషయాలతో నింపుతూనే ఉండు అది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ మీ దైనందిక జీవితంలో తటస్థపడే జంతువులను వృక్షాలను ఖనిజాలను మానవులను అతి మానవులను అందరినీ ఒక దైవ స్వరూపాలుగా తిలకించే స్వభావం ఆ యొక్క అభ్యాసం చెయ్యి ఆ స్వభావం అలవర్చుకో ఈశ్వర ప్రధానంలో ఉంటూ ఈ చెయ్యవలసినవి కూడా మూడు అంగాలుగా విభజించాడు ఎంత చక్కగా చెప్పాడు క్రియాయోగం అన్నాడు దాన్నే కర్మయోగం అని పతంజలి తనదైన తన చక్కటి భాష్యం మనకి ఇచ్చాడు అందించాడు కర్మయోగాన్ని గురించి మరి ఈ విధంగా కర్మయోగం గురించి రకరకాల మాస్టర్ల ద్వారా మనం తెలుసుకుంటున్నాము మనకి సుపరిచితం చేసిన వాళ్ళందరికీ కూడాను వాళ్ళ జీవితాల ద్వారా మనకి అంత ఆదర్శవంతంగా నిలిచిన ఈ సకల కర్మయోగులకు ప్రణామం కర్మయోగము అన్న గురించి మనము విశేషంగా తెలుసుకుంటున్నాము ఈ కర్మయోగంలో మనం మౌలికంగా నాలుగుగా విభజించవచ్చు ఏ బి సి డి ఏ అంటే ఏమిటి బి అంటే ఏమిటి సి అంటే ఏమిటి డి అంటే ఏంటి మనం తెలుసుకుందాం కర్మయోగం పార్ట్ ఏ అనమాట పార్ట్ ఏ అంటే ఏంటంటే మనం వింటుంటాం నువ్వు మంచి చేయలేకపోతే చేయకపోవు కానీ చెడు మటుకు చేయొద్దు ఎవరికి ఎవరికి కష్టాలు పెట్టద్దు నీ వల్ల ఎవరికి దుఃఖాలు రాకుండా చూసుకో అని అంటారు నువ్వు ఎవరికి ఎవరిని ఉద్ధరించలే ఉద్ధరించక్కర్లేదో అయ్యి నీ వలన ఎవడు బాగుపడక్కర్లేదో నీ వల్ల ఎవడు చెడిపోకుండా నువ్వు చూసుకో పెట్టుకో మాకు కనుక చూసారా అది కర్మయోగం పార్ట్ ఏ వస్తుంది ఇకపోతే కర్మయోగం పార్ట్ బి అంటే ఏమిటంటే నీ వల్ల ఇంకొకరికి కాస్త మంచి జరగాలోయ్ నువ్వు పక్కవాడికి పోయి ఎంత సహాయం చేయబోయ్ ఆ సహాయం చేస్తే మరి నీకు కూడా మంచి జరుగుతుంది కదా నీకు శుభం జరగాలంటే నువ్వు ఇంకొకరికి శుభం చేయాలోయ్ అదే ఓయ్ కర్మసిద్ధాంతము కనుక నువ్వు పక్కవాడికి వెళ్ళి కాస్త మంచి పని చేయి రోజుకి ఏదో ఒక మంచి పని చేయి ఎవడుకో అని ఇది పార్టీ పిశ పార్టీ ఏం చెప్తుంది నువ్వు ఎవరికి చేయక్కర్లేదు నాయన నువ్వు నీ వల్ల చెడు జరగకుండా చాలా లోకానికి అదే గొప్ప కర్మయోగం నీకు అంటారు అన్నమాట ఏమంటారు నీ వల్ల ఏడుకో రోజు ఒక మేలు జరగాలి కనుక ఏదో చేయి నిష్టం వాడికి వెళ్ళి కాస్త ఒక మంచి పని చెయ్యి ఏదో ఒక నీ ఇష్టం నీ చేతనైంత నీ స్థాయికి తగినంత నీ శక్తి మేరకు ఏడుకో ఒకడికి ఒక మంచి పని చేసిరా ఇంటికి అంటారు చూసారా ఇది కర్మయోగం పార్టీ బి ఇక కర్మయోగం పార్టీ సి అనేది కూడా ఒకటి అదేంటంటే నువ్వు ఒక మంచి పని చేయి మళ్లీ వారి దగ్గర నుంచి ప్రతిఫలం ఆశించకు పార్టీ బిలో నువ్వు మంచి పని చెయ్యి వారి దగ్గర మంచి ప్రతిఫలం వస్తుందని ఆశతోనే చేయి కాని అని అంటాడు పార్టీ బిలో పార్టీసీలో ఎవరి దగ్గర ప్రతిఫలం వస్తుందని ఆశించమాక నువ్వు ఇంకోటికి మంచి చెయ్యి మళ్లీ వారు నాకు నీకు తిరుగు మళ్ళీ మంచి చేయాలని నువ్వు కోరుకోమాక అంటే నువ్వు చేసే కర్మను శుభకర్మను చెయ్యి ఆ కర్మఫలం ఆశించమాక దాని గురించి యోచించవద్దు వస్తే రాని లేకపోతే పోని కర్మఫలం మై డియర్ ఫ్రెండ్స్ తర్వాత చివరిది ఏంటంటే స్వాధ్యా తపహ స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానే ఈశ్వర ప్రణిధానం అంటే నువ్వు ఎవరిని చూస్తున్నా ఈశ్వరుని చూస్తున్నట్టు నువ్వు అనుకోవాలి ఎందుకంటే అదే సత్యం గనక ప్రతి ప్రాణి కూడాను ఆ భగవత్ స్వరూపమే భగవంతుడే ఈశ్వరుడే అల్లాయే కనుక ప్రతి ప్రాణిని ఆ భగవత్ స్వరూపంగా తిలకించడము మరి వ్యవహారం చేయడము కలిసిమెలిసి ఉండడము అది అంతా వెలసి ఈశ్వర ప్రణిధానము అవుతుంది అది చేయవలసిన క్రియ అంతేగాని వాడు నీకన్నా తక్కువ వాడేమో ఉట్టి వెదవా చవట బతకడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు అంటే ఇలాంటి భావనలన్నీ కాకుండా అందరూ దేవుళ్ళే అందరూ ఆత్మస్వరూపులే అందరూ సర్వాత్మ యొక్క ఒక విశిష్ట రూపమే కనుక దాని పేరు ఈశ్వర ప్రణిధానం పుస్తకాలు చదవాలి మరియు బయటికి వెళ్తున్నప్పుడు అందరినీ ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని అందరినీ ఆ విధంగా చూడాలి తర్వాత నీ యొక్క ఆహార వ్యవహారాలను తగ్గింపు చేసుకుంటూ ఉండాలి ఎంత తింటున్నావో లెక్కే లేదు ఎంత మాట్లాడుతున్నావో లెక్కే లేదు ఏడతెరపి లేకుండా తింటున్నావు ఏడతెరపి లేకుండా మాట్లాడుతున్నావు ఏడతెరపి లేకుండా మనసుని ఆ యోచనతో నింపుతున్నావు ఒక పెద్ద చాటర్ బాక్స్లో తయారయ్యావు నువ్వు తగ్గు తగ్గు తగ్గు అన్నదే తపహా తపహ స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన క్రియాయోగా అథవా కర్మయోగం అనుకుందాం మనం క్రియా అన్న కర్మన్న రెండో ఒకటే కదా క్రియ అన్న కర్మ అన్న చేష్ట అన్న యాక్షన్ అన్న చర్య అన్న ఇవన్నీ పర్యాయ పదాలే కదా కనుక క్రియాయోగం అన్నా కర్మయోగం అన్నా చేయవలసిన కర్మ మూడో అని చెప్పాడు ఆయన ఒకటేమో నీ అనవసరమైన వాగుడిని ఆలోచనని తిండిని తగ్గించు నంబర్ వన్ పాయింట్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 కర్మయోగము అన్న దాని గురించి మనము విశేషంగా తెలుసుకుంటున్నాము ఈ కర్మయోగంలో మనం మౌలికంగా నాలుగు గా విభజించవచ్చు ఏ బి సి అంటే ఏమిటి బి అంటే ఏమిటి సి అంటే ఏమిటి డి అంటే ఏంటి మనం తెలుసుకుందాం కర్మయోగం పార్టీఏ అనమాట పార్టీఏ అంటే ఏంటంటే మనం వింటుంటాం నువ్వు మంచి చేయలేకపోతే చేయకపో కానీ చెడుబడుకు చేయొద్దు ఎవరికి ఎవరికి కష్టాలు పెట్టద్దు నీ వలన ఎవరికి దుఃఖాలు రాకుండా చూసుకో అని అంటారు నువ్వు ఎవరికి ఎవరిని ఉద్ధరించలేదు ఉద్దరించక్కర్లేదో నీ వల్ల ఎవరు బాగుపడక్కర్లేదు నీవల్ల ఎవడు చెడిపోకుండా నువ్వు చూసుకో పెట్టుకో మాకు కనుక చూసారా అది కర్మయోగం పార్ట్ ఏకపోతే కర్మయోగం పార్ట్ బి అంటే ఏంటంటే నీ వల్ల ఇంకొకరికి కాస్త మంచి జరగాలి నువ్వు పక్కవాడికి పోయినా సహాయం చేయవోయ్ ఆ సహాయం చేస్తే మరి నీకు కూడా మంచి జరుగుతుంది కదా నీకు శుభం జరగాలంటే నువ్వు ఇంకొకటి శుభం చేయాలోయ్ అదే ఓ కర్మసిద్ధాంతము కనుక నువ్వు పక్కవాడికి వెళ్ళి కాస్త మంచి పని చెయ్యి రోజుకి ఏదో ఒక మంచి పని చేయి వడుకో ఒకడికి అని ఇది పార్టీ పార్టీ ఏం చెప్తుంది నువ్వు ఎవరికి చేయక్కర్లేదు నాయన నువ్వు నీ వల్ల చెడు జరగకుండా ఉండి చాలా లోకానికి అదే గొప్ప కర్మయోగం నీకు అంటారు మరి రెండో నట్లు ఏమంటారు నీ వల్ల ఏడుకో ఒకరికి రోజు ఒక మేలు జరగాలి కనుక ఏదో చెయ్యి నిష్టం వాడికి వెళ్ళి కాస్త ఒక మంచి పని చెయ్యి ఏదో ఒకటి నీ చేతనయింత నీ స్థాయికి తగినంత నీ శక్తి మేరకు ఏడుకో ఒకరికి ఒక మంచి పని చేసిరా ఇంటికి అంటారు ఇది కర్మయోగం పార్టీ బి ఇక కర్మయోగం పార్టీ సి అనేది కూడా ఒకటి ఉంది అదేంటంటే నువ్వు ఒక మంచి పని చేయి మళ్ళీ వారి దగ్గర నుంచి ఆశించకు నువ్వు మంచి పని చెయ్యి వాడి దగ్గర నుంచి ప్రతిఫలం వస్తుందని ఆశతోనే చెయ్యి కాని అని అంటాడు పార్టీ బిలో పార్టీ సిగ్గర నువ్వు ఇంకోటి మంచి చెయ్యి మళ్ళీ నీకు తిరుగు మళ్ళీ మంచి చేయాలని కోరుకోమాక అంటే నువ్వు చేసే కర్మను శుభకర్మను చెయ్యి ఆ కర్మ ఫలం ఆశించమాక దాని గురించి యోచించవద్దు వస్తే రాని లేకపోతే ఫోని కర్మఫలం కనుక ఈ కర్మయోగంలో మౌలికంగా నాలుగు పార్ట్స్ ఉన్నాయి పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి పార్ట్ డి పార్ట్ ఏమంటుంది నువ్వు ఎవ్వరికీ చెడు చేయొద్దురా పక్కింట్లో పోయి గోల చేయొద్దు ఇంట్లో గమ్ముని కూర్చో నువ్వు ఇష్టం ఆ టీవీ ముందు కూర్చో పక్క వాడిని పోయి వాడి తలకాయలు తింటావు వాడేమో నాకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడు ఏంటని మీ అబ్బాయి రోజు వచ్చి మమ్మల్ని సతాయిస్తున్నాడని చెప్పేసి ఏమింటరా నాకు ఈ గోళ నీ వల్ల ఇదంతా ఏమిట్రా నువ్వు ఎవరికి నువ్వు నువ్వు ఎవరికి ఏం మేలు చేయకలేదు నువ్వు ఇంట్లో కూర్చోను నువ్వు ఇంట్లో ఎందుకు కూర్చున్నావు కాస్త పోయి బయట పోయి ఎవరికైనా సహాయం చేయవచ్చు కదా నీకు ఈ వచ్చు కదా ఈ విద్యను పక్క వాళ్ళ ద్వారా పక్క వాళ్ళకి నువ్వు కదా ఒక్కడికి అందించు నీకు ఇంగ్లీష్ వచ్చు కదా ఆ పక్క స్కూల్కి పోయి ఒక ఇంగ్లీష్ క్లాస్ తీసుకుంటారు ఆ అబ్బాయిలకి వాడికి ఇంగ్లీష్ రాదు కదా ఒకరికి చెప్పిరా అప్పుడు వాడి వాళ్ళ నీ నీ పట్ల ఎంతో సంతోషంగా ఉంటుంది నీకేదో దానివల్ల నీకు ప్రతిఫలం వస్తుంది అని ప్రతిఫలం వస్తుంది ఎందుకు రాదు కర్మసిద్ధాంతం కదా నువ్వు ఏది ఇంకోటి చేస్తావో మళ్ళీ దాని ఫలం నీకు అంతే తిరిగి వస్తుంది కనుక ఇంకోటికి మంచి చేయి నీకు మంచి జరుగుతుంది అని దానిమీద కాన్సన్ట్రేట్ చేస్తాడు పార్ట్ బిలో ఇన్ఫాక్ట్ పార్ట్ ఏ లో కొన్ని జన్మలు జరిగిపోతాయి పార్ట్ బిలో కొన్ని జన్మలు జరిగిపోతాయి ఆ సాధనలో మూడవ పార్ట్ ఏంటంటే పార్ట్ సింటాం దీన్ని మనం నువ్వు మంచి పనులు చేస్తూనే పో దాని ఫలితం నుంచి ఏమాత్రం మనసులో ఆలోచనలు రానిమ్మాక వాడిని దరిద్రుడన్ తిడుతున్నా కూడా నువ్వు వాడికి మంచి పనులు చేస్తూనే ఉండు దీన్నే యేసు అన్నాడు వాడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప అంది అని చెప్పేసి అంటే వాడికి వాడికి ఇంకో చెంప అంది నువ్వు అది వాడికి పట్ల నువ్వు ఏదో వాడికి ఏదో అదే కావాలి కనుక కనుక అంటే నువ్వు ఫలం ఆశించమాక నువ్వు చేసే పనులు చేస్తూనే ఉండు దీన్నే కర్మణ్యేవాది కారస్తే మా ఫలే కదా మా కర్మ ఫల అని కదా మనం భగవద్గీతలో విన్నాం నీకు కర్మ చేయడానికే అధికారం ఉంది కానీ కర్మ ఫలం ఆశించడాని కోసం కాదు నువ్వు కర్మలు చేస్తూనే ఉండు అకర్ముడిగా ఎప్పటికే ఉండదు మంచి కర్మలు కర్మ అంటే ఇక్కడ శుభకర్మ అని అర్థం కర్మ అంటే ఇక్కడ ఏదేని కర్మని కాదు శుభకర్మ అని అర్థం ఆ సందర్భాన్ని బట్టి కర్మని ఏవ అధికారహతే మా ఫలేషు కదాచన ఆ ఫలం ఆశించడానికి నీకు లేదు కనుక ఈ పార్టీ సి పార్టీ బి అని చెప్తుంది ఫలం ఆశించు అని చెప్తుంది నువ్వు పక్క మంచి చేయి అప్పుడు నీకు మంచి జరుగుతుంది నువ్వు పక్క వాళ్ళకే మంచి చేయకపోతే నీకెలా మంచి జరుగుతుంది నువ్వు విత్తనమే వేగిపోతే నీకు చెట్టులో వస్తుంది కర్మ కర్మఫలం రెండు ఏకమూసలో ఉంటాయి కదా నీ కర్మ ఫలం రావాలంటే నీకు కర్మ చేయాలి కదా అని చెప్తుంది కర్మ తర్వాత మూడవ దశలో ఏం చెప్తుందంటే అందుకే కొంచెం ఎదిగిన ఆత్మ కనుక నువ్వు కర్మ చెయ్యి కానీ కర్మ ఫలాన్ని ఆశించకు అని అంటే ఏ ఆత్మ ఏ పిల్ల ఆత్మ ఏ దశలో ఉంటుందో దానికి తగిన ప్రబోధం ఉంటుంది ఎప్పుడు రకరకాల దశల్లో ఆత్మ ఉంటుంది కనుక ఈ రకరకాల ఆత్మ దశల్లో రకరకాల ప్రబోధాలు ఉంటాయి శైశవాత్మ ఉంటుంది బాలాత్మ ఉంటుంది జీవాత్మ ఉంటుంది ప్రౌఢాత్మ ఉంటుంది వృద్ధాత్మ ఉంటుంది మరి విముక్త ఉంటుంది అన్ని రకాల ఆత్మస్థాయిల్లోనూ మరి రకరకాల ప్రబోధాలు ఉంటాయి ముఖ్యంగా కర్మయోగం మొత్తం ఏదో ఒక కర్మ చేయి అకర్ముడుగా ఉండకూడదు పోయి ఆ టీవీ పగలు ఏదో చెయ్యి ఇంట్లో ఎందుకు తర్వాత ఎందుకు టీవీ పదులు కొడుతున్నావు పగలగొట్టకూడదు కదా పోయి బావు చెయ్యి ఇంకోటి కనుక రకరకాల ఉంటుంది అకర్ముడుగా ఉండవద్దు కర్మని ఏవ అధికారస్తే మా ఫు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మా తే సంఘోత్వ కర్మని ఎప్పుడు ఉండదు అని అదొక స్టేట్మెంట్ అంటే ఆ బాలాత్మలో ఉన్నప్పుడు ఏ ఏదైతే యువాత్మలు ఉన్నప్పుడు అది అకర్మలు చేస్తూ ఉండడానికి ఇంట్లో తిని పడుకుంటూ ఉన్నప్పుడు ఏదో కర్మ చేయవ అంటాను ఆ ఏదో కర్మ చేయడం కూడా ఒక కర్మయోగము తర్వాత చెడు చేయుకు అనేది ఇంకొక టైప్ ఆఫ్ కర్మయోగము తర్వాత మంచి చెయ్యి మంచి జరుగుతుంది అనేది ఇంకా అడ్వాన్స్డ్ కర్మయోగము దానికన్నా అడ్వాన్స్డ్ కర్మయోగం ఏంటంటే నువ్వు మంచి చేస్తుండూ ఫలాలు నాశిస్తుండద్దు అనేది అది అడ్వాన్స్డ్ కర్మయోగం ఇంకా అడ్వాన్స్డ్ కర్మయోగం అంటే అంటే పార్ట్ డి అని మనం చెప్పుకుంటున్నాం అదేంటంటే అసలు నేననేదే లేదు కర్త అనేది లేకుండా కర్మ చేయి నువ్వేంటి చేస్తున్నావు నువ్వెవరు చేయడానికి అది కూడా మరి భగవద్గీత చెప్పాడు అర్జునుడితో కృష్ణుడు నువ్వా ఆ కణుని చంపేది ఆ ద్రోణుని చంపేది ఆ యొక్క భీష్ముని చంపేది నేను వాళ్ళందని చంపేశాను అయిపోయింది నువ్వుగా చంపేది నేను చంపేశాను నువ్వు ఊరికే ఆ కర్మ చేయి కర్త లేని కర్మ చేయి అది చూశారా కర్మయోగంలో అది ఫలాకాష్ఠం ఏదో ఒక కర్మలు చేయి వెధవ పను మంచు పను చెడు పను ఏదో చేయరా మరీ అంత చేతకాన్ని పడగా ఉన్నాడంటే వాడితో పోయి కొట్లాడలేవు వాడిని తంతుంటే వాడిని మళ్ళీ నువ్వు తన్నలేవు గమ్ములు తీసుకుంటావేంట్రా అవమానాన్ని నీకు రోషం అంటే వాడు తమో ఉంటున్న వాడు వీక్గా ఉంటాడు వాళ్ళు కాస్త ఉత్తేజం కలిగించేది కర్మయోగము తన్ను పోయి తన్నిరా వాడు ఒకరితంటే నువ్వు ఎట్లీస్ అర తన్నైనా తన్నిరా అంటే అదొక కర్మయోగం నువ్వు వాళ్ళని ఎందుకు తింటున్నావు ఇంకోటి మంచి చెడు చేయకు నువ్వు తన్నులు తినారా అదొక కర్మయోగం ఇంకోటిని వాళ్ళు తన్నులు తింటుంటే వాళ్ళు పోయి రక్షించు నువ్వు ఇది ఇంకో విధమైన కర్మయోగం నువ్వు రక్షించు కానీ ఫలితం ఆశించ మాకు అదొక కర్మయోగం అసలు నేను నీ లేకుండా నువ్వు కర్మలు చేస్తూ కర్త లేని వ్యవహారం ఉండాలి ఇక అంతా డొల్లగా ఉంటుంది కానీ కర్మలు జరుగుతూ ఉంటాయి నేను అనేదే లేదు చూసారా అది అంటే కర్మయోగము రకరకాల ఆ యొక్క నిర్వచనాలతో ముందుకు సాగుతుంటుంది ఆత్మ యొక్క పరిణితి ఎలా ముందుకు సాగుతుందో అదే క్రమంలో కర్మయోగ నిర్వచనాలు కూడా జనసాగుతూ ఉంటాయి ముఖ్యంగా ఏ బి సి డి అని మరొకసారి మనం తెలుసుకున్నావు ఏ అంటే నువ్వు మంచి చేయకపోతే చేయకపోయావు చెడు చేయకుండా ఉంటరా బి నువ్వు మంచి చెయ్యి అప్పటికి మంచి జరుగుతుంది నీకు ఎంతో మంచి జరుగుతుంది ఈ మంచి చెయ్యి ఇంకో మంచి జరుగుతుంది నీకు సి ఏంటంటే మంచి చేస్తూనే పో ఫలితం ఆశించి ఏంటంటే అసలు నేను అనేది లేకుండా ఆ మంచి కార్యక్రమాలు చేస్తాను నేను అనేదే లేదు సో మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ కర్మయోగం యొక్క ఎన్ని రంగులు రూపులు రేఖలు మనం ఉన్నాయో కాంబినేషన్స్ పర్మిటేషన్స్ ఉన్నాయో మరి ఒక్కొక్క ఆత్మస్థాయిని బట్టి ఒక్కొక్క ప్రబోధం ఉంటూనే ఉంటుంది అలాగా విముక్తాత్మలు ఉంటారు తాము అన్ని సాధించేసి ధ్యానం చేసి మూడో కొన్ని సంపాదించుకొని మరి హాయిగా తమిళ్లో తాము అన్ని తెలుసుకున్న వాళ్ళు ఉంటారు అప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఒకసారి ఏమైందంటే ఇది విముక్తాత్మల సంగతి చెప్తున్నాను ఈ విముక్తాత్మలు వాళ్ళు ధ్యానం చేసి వాడు మొత్తం సృష్టి హాస్యాన్ని కనుకొని మొత్తం అన్నీ చేసేసి ఏమేం చేయాలో అన్నీ చేసేసారు వాడు ఇంకా చేయడానికి ఏం మిగతలేదు ధ్యాన పరంగా జ్ఞానపరంగా మరి అన్నీ చేసేసిన తర్వాత వాళ్ళు ఒకసారి శివుడి దగ్గరికి వెళ్ళారు శివుడు ఆయన ఆయన ధ్యానంలోకి లేచి ఏమిటి ఇంత కట్ట కట్టుకుని అంటే స్వామీజీ మీరు మమ్మల్ని ఏమేమి చేయమని చెప్పారో మా కోసం ఏమేమి చేయమని చెప్పి మేము అన్ని చేసే అన్నీ తెలుసుకున్నాము అహం బ్రహ్మాస్మని తెలుసుకున్నాము మరి అందరూ దేవుళ్ళన్నీ మేము తెలుసుకున్నాము అన్నీ అయిపోయినా ఇప్పుడు ఏం చేయాలి అని అడిగారు వాళ్ళు అయితే మీరు తెలుసుకున్నారు కదా అవును అన్నీ తెలుసుకున్నాము మీకు ఇంకా దుఃఖం లేదు కదా అవును మాకు దుఃఖం లేదు బ్రహ్మానంద భరితులుగా ఉన్నారా అవును మేము బ్రహ్మానంద భరితులుగా ఉన్నాము అయితే మరి మీలాగా అందరూ ఉన్నారా ప్రపంచంలో లేదండి మేము ఒక్కడమే అలా ఉన్నాం మరి వాళ్ళంతా ఎక్కడ పోవాలి పోయి మీరు ఏమేం చేసి ఏమేమి సాధించారు అవన్నీ వాళ్ళకి పోయి చెప్పండి అదే మీ పని అన్నది అంటే వాళ్ళకి ఆ విముక్తాత్మలు కూడాను ఒక కర్మయోగాన్ని ఆయన నిర్దేశించాడు అంటే వాళ్ళు చేయవలసిన కర్మ ఏమిటి శైశవాత్మ చేయవలసిన కర్మ ఏమిటో వాళ్ళకి ప్రబోధింపబడుతుంది ఒక విము ఒక విముక్తాత్మ ఏమి ఆత్మస్థాయిలో ఉన్న వాళ్ళకి కూడాను కర్మయోగము ఏంటంటే నువ్వు పోయి అందరికి ధ్యానం చెప్పు ఇంటింటికి తిరుగు హనాపాన్సతి ధ్యానం చెప్పు వాళ్ళు ఇంకేమేమో మంత్ర జపాలు చేస్తున్నారు పూజలు చేస్తున్నారు రాళ్ళకి మొక్కుతున్నారు వాళ్ళకి పోయి కాదనైనా నువ్వు నువ్వెన్ నువ్వే భగవంతుడివి తత్వము శిశ్వేతవు కనుక నువ్వు చేయవలసింది కళ్ళు రెండో మూసుకుని శ్వాస మీద శ్వాస పెట్టడం ఈ పని చేయి నీ పక్కనే నేను కూర్చుంటాను ఆ అవన్నీ మా వల్ల కాదు అని అనుకోండి నీ వల్లనే అవుతుంది మా వల్ల నీ వల్ల ఎందుకు కాదురా అని చెప్పేసి వాళ్ళ దగ్గర కూర్చో వాళ్ళ ధ్యానం చేయించు చూసారా విముక్తాత్మలకు వాళ్ల కర్మయోగం ఏంటంటే అందరికీ ధ్యానం నేర్పించడమే వాళ్ళ లెవెల్ యొక్క కర్మయోగము కర్మానుష్ఠానం అంటే శైశవాత్మలో బాల్యాత్మలో యువాత్మలో ప్రౌఢాత్మలో ఏ కర్మలు చేయడం ఉంటుందో అలాగే మరి వృద్ధాత్మలో చేసే కర్మలు ఉంటాయి అలాగే విముక్తాత్మలు చేసే కర్మలు ప్రపంచాన్నంతా ధ్యానమయం చేయడము గౌతమ బుద్ధుడు ఆయన ఆ బోధ వృక్షం కింద బోధ తనను తాను సర్వం తెలుసుకుని కళ్ళు తెరిచి ఏమన్నా తెలుసా నేను మహాపరినిర్వాణాన్ని పొందాను అని తెలుసుకున్నాడు ఎందుకంటే ఆయనకి తెలియని విషయం అంటూ లేదు అప్పుడంతా తెలిసిపోయింది ఆయనకి ఇంకేం చేయాలి ఆయన అంటే మరి ఒక యక్షుడు ప్రత్యక్షమయ్యి నువ్వు తెలిసింది తెలుసుకున్నది అందరికీ చెప్పబోయి అన్నాడు ఆయన ఓహో ఇప్పుడు ఇదా నాకు అని చెప్పేసి ఆలోచించాడు ఆయన గౌతమూత్రుడు ఎవరికి చెప్పాలి ఫస్ట్ నేను ఏ గురువుల దగ్గర నేర్చుకున్నానో వాళ్ళకే చెప్తాను ఆ ఉద్ధక రామభద్రుడు మరి అలార కలముడు వాళ్ళకే చెప్తా అని చెప్పేసి వాళ్ళ గురించి ఆలోచించాడు ఆయనకి అప్పుడే మూడో కొన్ని తెచ్చుకుంది కదా చూడం కానీ వాళ్ళతో బాడీని శరీరాన్ని వదిలిపెట్టేసిపోయారని పైకి ఓహో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా లేదు వాళ్ళు లేదు పెళ్లి కాదు భూమండలంలో ఇంకెవరికి అని ఆలోచించాడు ఆయన మళ్ళీ చూస్తే తనతో పాటు ఉన్న ఐదుగురు ఆ సహోదరులు సహాభిక్షులు తన ఫ్రెండ్స్ వాళ్ళ ఐదుగురు వాళ్ళ గుర్తుకొచ్చు చూస్తే వాళ్ళు సరిగా బుద్ధ దూరంగా రెండు కిలోమీటర్ల దూరంగా సాధనలో ఉన్నారు వాళ్ళు కాశీ దగ్గర వాళ్ళకు బయలు అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరాడు ఆయన చూశారు వెంటనే ఆ మహాపరినిర్వాణం పొందిన తర్వాత ఆయన చేయవలసింది అంటే ఆయన మహావిముక్తిని సంపాదించేశాడు తర్వాత చేయవలసింది కర్మయోగం ఉంది ఆ కర్మయోగాన్ని వెంటనే ఆయన అనుష్ఠానం చేశాడు ఆ బుద్ధ గయ నుంచి బయలుదేరి ఆయన రెండు వందల కిలోమీటర్లు నడిచి ఆయన బుద్ సార్నాథ్ అక్కడ ఆయన మొట్టమొదటి ప్రబోధం మొదలైంది ఆయన చేయవలసిన కర్మయోగం అది అంటే బుద్ధుడు లెవల్లో సర్వమూ తెలుసుకున్న వాడి లెవెల్లో చేయవలసిన కర్మయోగం పాడుకుంటుంది ఏమీ తెలియని వాడు ఒక శైశవాత్మ చేయవలసిన కర్మ వాడికి ఉంటుంది కనుక బుద్ధుడు ఏం చేశాడు నడుచుకుంటూ వచ్చేసి ఆయనకి తను చేయవలసిన కర్మ మీద తన దృష్టి కర్మయోగం చూశారు ఆయన ధ్యానయోగం అయిపోయింది బోధి వృక్షం కింద మొత్తం తెలుసుకున్నాడు తర్వాత చేయవలసిన కర్మ ఏమిటి తర్వాత ఏమి లేదు ఆయనకి గమ్ములు ఉండొచ్చు కదా కానీ చేయవలసిన కర్మ ఎప్పుడూ ఉంటుంది అంతా తెలుసుకున్న తర్వాత కూడా అంతా అందరికి చెప్పవలసిన కర్మ ఉంటుంది కనుకనే గౌతమ బుద్ధుడు మరి ఆయన ఎనభై ఒక్క సంవత్సరం వరకు ఆయన తిరుగుతూనే ఉన్నాడు చెప్తూనే ఉన్నాడు చెప్పిందే చెప్తున్నాడు మరి వాడు వాళ్ళ స్థాయిని బట్టి చెప్తున్నాడు రకరకాలుగా చెప్తున్నాడు మరి అందులో ప్రావీణ్యత సంపాదించాడు మరి బుద్ధుడి అంత చక్కగా చెప్పగలిగిన వాడు మరొకడు ఉన్నాడా మాటలు విన్న తర్వాత ఇంకొకటి మాటలు విన్నా గలమా తింటే గాదలే తినాలి వింటే భారతమే వినాలి మాట్లాడితే బుద్ధుడిలానే మాట్లాడాలి చూసారు కనుక ఆ గౌతమ బుద్ధుడు మరి ఆయన లెవెల్లో కర్మయోగము అందరికీ ధ్యానం చెప్పడము ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క కర్తవ్యం కూడా అదే కర్మయోగం కూడా అదే పక్క వాళ్ళకి బట్టలు ఇవ్వడం కాదు పక్క వాళ్ళకి అన్నం మట్టడం కాదు అన్నదానం చేయడం కాదు ధ్యాన విద్యా దానం చేయడమే ప్రతి పిరమిడి మాస్టర్ యొక్క యొక్క కర్మయోగం గౌతమ బుద్ధుడు ఆయన ఆ బోధి వృక్షం కింద బోధ గయలో తనని తాను సర్వం తెలుసుకుని కళ్ళు తెరిచి ఏమన్నా తెలుసా నేను మహాపరినిర్వాణాన్ని పొందాను అని తెలుసుకున్నాడు ఎందుకంటే ఆయనకి తెలియని విషయం అంటూ లేదు అప్పుడంతా తెలిసిపోయింది ఆయనకి ఇంకేం చేయాలి ఆయన అంటే మరి ఒకనొక యక్షుడు ప్రత్యక్ష ప్రత్యక్షమయ్యి నువ్వు తెలిసింది తెలుసుకుంది అందరికీ చెప్పవయి అన్నాడు ఆయన ఓహో ఇప్పుడు ఇదా మిగిలిపోయింది నాకు అని చెప్పేసి ఆలోచించాడు ఆయన గౌతమ బుద్ధుడు చెప్పాలి ఫస్ట్ నేను ఏ గురువుల దగ్గర నేర్చుకున్నానో వాళ్ళకే చెప్తాను ఆ ఉద్ధక రామభద్రుడు మరి అలా ర కలముడు వాళ్ళకే చెప్తా అని చెప్పేసి వాళ్ళ గురించి ఆలోచించాడు ఆయనకి అప్పుడే మూడో కొన్ని తెచ్చుకుంది కదా చూడగానే వాళ్ళితో బాడీని శరీరాన్ని వదిలిపెట్టేసి పోయారని పైకి ఓహో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా లాభం లేదు వాళ్ళు భూమండలంలో ఇంకెవరికి చెప్పాలి అని ఆలోచించాడు ఆయన మళ్ళీ చూస్తే తనతో పాటు ఉన్న ఐదుగురు సహోదరులు సహభిక్షులు తన ఫ్రెండ్స్ వాళ్ళ ఐదుగురు వాళ్ళ గుర్తుకొచ్చారు చూస్తే వాళ్ళు సరిగ్గా బుద్ధ దూరంగా రెండు వందల కిలోమీటర్ల దూరంగా సార్నాథ్ లో ఉన్నారు వాడు కాశీ దిగారు వాళ్ళకి పోయి చెప్తా అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరాడు ఆయన చూసారా ఆయన వెంటనే ఆ మహాపర నిర్వాణం పొందిన తర్వాత ఆయన చేయవలసింది అంటే ఆయన మహావిముక్తిని సంపాదించేశాడు తర్వాత చేయవలసిన కర్మయోగం ఉంది ఆ కర్మయోగాన్ని వెంటనే ఆయన అనుష్ఠానం చేశాడు ఆ బుద్ధ గయ నుంచి బయలుదేరి ఆయన రెండు కిలోమీటర్లు నడిచి ఆయన బుద్ధ్ అక్కడ ఆయన మొట్టమొదటి ప్రబోధం మొదలైంది ఆయన చేయవలసిన కర్మయోగం అది అంటే బుద్ధుడు లెవల్లో సర్వము తెలుసుకున్న వాడు లెవల్లో చేయవలసిన కర్మయోగం వాడుకుంటుంది ఏమీ తెలియని వాడు ఒక శైశవాత్మ చేయవలసిన కర్మ వాడుకుంటుంది కనుక బుద్ధుడు ఏం చేశాడు నడుచుకుంటూ వచ్చేసి ఆయనకి తను చేయవలసిన కర్మ మీద తన దృష్టి కర్మయోగం చూశారు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 ఓకే ధ్యాస పెట్టవలసిన కర్మ ఏంటే ధ్యాన ప్రచారం ధ్యాన ప్రబోధము ధ్యాన ప్రసారం ఈ టీవీ మీడియా ద్వారా మనమంతా ఏం చేస్తున్నాం ఇప్పుడు ఇది ప్రబోధం కాదు ప్రచారం కాదు దీనిపై ప్రసారము అంటాం ఒక పుస్తకం రాసామనుకోండి ఆ పుస్తకం ద్వారా ప్రసారం ప్రబోధం అంటే ముఖత చెప్పడం అముఖత చెప్పడం దాన్ని ప్రసారం అంటాం అంటే ఇంక ఏదైనా ఒక మాధ్యమాన్ని తీసుకుని ఒక ప్రింట్ మాధ్యమాన్ని ఒక మీడియా మాధ్యమాన్ని తీసుకుని దీన్ని ప్రసారం అంటాం ప్రసారం చేయవలే ప్రచారం చేయవలే ప్రబోధం ఇంటి ఇల్లు చేస్తే ప్రచారం అంటాము ఒక దగ్గర కూర్చుని చెప్పేదాన్ని ప్రబోధము అంటాం ప్రచారము ప్రసారము ఇవన్నీ కర్మయోగాల కింద వస్తాయి ఎవరికి కర్మయోగం ఇది ఒకనొక బుద్ధాత్మకు ఒకనొక విముక్తాత్మకు చెందిన కర్మకాండ ఇదే ఇది కన్నా ఇంకోటి ఏమీ లేదు బాగా డబ్బు ఉంది నువ్వు డబ్బుతో సేవా కార్యక్రమాలు చేయి బాగా బుద్ధి ఉంది నీ బుద్ధితో సేవా కార్యక్రమాలు చేయి మంచి నైపుణ్యం ఉంది వంటల్లో నువ్వు అందరికీ వంటలు వండి పెడుతూ ఉండు ఆ వంటలు నేర్పిస్తూ ఉండు చూసారు కనుక కర్మయోగం అంటే ఆ బుద్ధుడు లెవల్లో కర్మయోగము ఒక బుద్ధుడు కాని లెవెల్లో కర్మయోగం ఉంది బుద్ధుడు అయిన లెవెల్లో కర్మయోగం ఉంది కనుక కర్మయోగం ఎప్పుడు లేదు ఏది కర్మయోగం కాదము నువ్వు ధ్యానం చేసేస్తున్నప్పుడు ధ్యానం చేయడం అనేది ఆ ధ్యాన కర్మ అనేది అది చెయ్యాలి అది కర్మయోగమే ఏదైనా ఆలోచించడము కర్మయోగమే ఆలోచనలు తీసేయడం కూడా అదొక కర్మ అది కర్మయోగమే ఏది కర్మయోగం కాదు సకలము కర్మయోగమే సకలము కర్మమయమే కర్మలన్నీ ప్రారంభం కాకముందు అన్ని కర్మలు చేయవలసిందే కర్మలన్నీ అంతమైపోయిన తర్వాత కూడా మళ్ళీ కర్మలన్నీ చేయవస్తు ఉండవలసిందే ఇదే మాట భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు నాకు చేయవలసిన కర్మ అంటూ ఏమీ లేదో అయ్యి కానీ నేను చేస్తూనే ఉన్నాను అయ్యి చూసారా కృష్ణ అనే పదం ఏంటంటే కృ అంటే చేయడం స్నా అంటే అష్ణన్ అంటే భోజించడం అంటే చేయవలసిన వాటి అన్నింటినీ చేసి వాటి ఫలితాలన్నీ భుజించిన వాడిని నేను కనుక కృష్ణుడిని నేనే చేస్తున్నాను నువ్వు ఏది చేయకుండా మిగిలిపోయావు నువ్వెందుకు చేయటం లేదు నాయనా చూసారా కరు స్నా కరు అంటే కురు అంటే చేయడం కర్మ నుంచి వచ్చింది ఓకే కనుక అష్నన్ అంటే భోజించాడు అష్ణన్ అంటే భోజించాడు కనుక నువ్వు చేయవలసిన కర్మలను చేసి వాటి ఫలితాలన్నీ పొందినవాడు అన్ని సకలము చేసి సకలము పొందినవాడు కృష్ణ అలాంటి వాడే మళ్లీ వచ్చాడు మళ్లీ అన్నీ చెప్తున్నాడు ఎన్నిసార్లు నేను ఈ మాటలన్నీ ఎన్నిసార్లు చెప్పాను ఎన్ని క్లాసుల్లో చెప్పాను ఎన్ని ఊళ్ళో తిరిగి చెప్పాను అదే చేయాలి నేను అది నా కర్మయోగం ఇంత చెప్పాను కదా ఇంకా నేను గమ్ముని కూర్చోవచ్చు కదా అంటే కూర్చోకూడదు నువ్వు ఎంత చెప్పినా ఎంతమందికి చెప్పినా ఎన్ని ఊళ్ళు తిరిగినా ఇంకా ఎంతో చెప్పాలి ఇంకా ఎన్నో ఊళ్ళు తిరగాలి ఇంకా అది అది అది శాశ్వత ధర్మం కర్మ అన్నది శాశ్వత ధర్మం నువ్వు కర్మలో యోగము అంటే కలయిక ధ్యాసతో చేయడము నిమగ్నంతో చేయడం అనేది కర్మయోగం అంటే ఇప్పుడు నువ్వు అందరికీ ధ్యానం ఎలా చేయాలో చెప్తున్నావు దాన్ని నిష్ఠగా చెప్పాలి నువ్వు నువ్వు చేస్తున్న కర్మ నువ్వు చేస్తున్న కర్మలో నీకు పూర్తి నోటికి పాళ్ళు అందులో ఉన్నాడు అది కర్మ నువ్వు చేస్తున్న కర్మలో నీ యోగము కర్మయోగము బుద్ధుడు ఎలా ప్రచారం చేస్తున్నాడో ఊరుడు తిరిగి ఎంత నిష్టతో చేశాడు అది ఆయన చేసిన కర్మయోగం కదా ప్రతి ఒక్కళ్ళు కూడా కర్మయోగి కావాలి కర్మ సన్యాసిగా ఉంటావు కర్మసన్యాసి అంటే ఏంటి నువ్వు కర్మ చేస్తు ఉండాలి కర్మ ఫలాలు జోలికి పోకుండా అది కర్మసన్యాసి కర్మ సన్యాసిగా ఉంటూ కర్మయోగిగా ఉండాలి అందులో ధ్యానం అయిపోయిన తర్వాత ఆత్మజ్ఞానం సంపాదించిన తర్వాత బ్రహ్మజ్ఞాని అయిన తర్వాత చేసే కర్మ ఉంది ఆ కర్మ ఎంత సుగంధ పూరితమైన కర్మయో చెప్ప నలవి కాదు పిలమెడ్ మాస్టర్లందరూ అలాంటి సుకర్మలో విరాజులుతో ఉన్నవారు మహాత్మా గాంధీజీ ఎంతటి కర్మయోగి మరి మనమెందుకు మదర్ టెరసా ఎంతటి కర్మయోగి మరి మనం ఎందుకు అలా మహారాజకులంలో పెట్టిన వర్ధమాన మహావీరుడు మరి దిగంబరంగా ఊర్లన్నీ తిరుగుతూ ఎంత ప్రబోధం చేశాడు ఆయన చెప్పిన ప్రబోధం అంటే నువ్వు శరీరం కాదు నువ్వు శరీరం కానప్పుడు మరి ఏది దిగంబరత్వం ఏది భ్రష్టత్వ డియర్ ఫ్రెండ్స్ నువ్వు శరీరమే కాదు ఆయన ఆయన ఒక గొప్ప ప్రబోధానే ప్రబోధ అది ఎంత ధైర్యం ఉండాలో చూడండి ఆయన మహావీరుడికి అందుకే ఆయనకి మహావీరుడు అని పేరు పెట్టారు ప్రజ ఆయన ఏం యుద్ధాలు చేశాడా ఏం చేశాడు ఆయన ఎందులో మహావీరుడు ఆయన శరీరంలో ఉంటూ శరీర స్పృహే లేదు ధైర్యంగా దిగంబరంగా తిరిగాడు ఎవరైనా దిగంబరంగా తిరగలరా ధైర్యం ఉందా అంతటి ధైర్యశాలి అంతటి మహాత్ముడు వర్తమాన మహావీరుడు అందుకే మహావీరుడు మై డియర్ ఫ్రెండ్స్ ఎంతమంది దగ్గరించి మనం నేర్చుకోవాలో చెప్పాలి నలవి కాదు ప్రతి ఒక్కరు దగ్గరించి నేర్చుకోవాలి ఒక సాధారణ రైతు ఉంటాడు తన పొలం తను దున్నుకుంటూ తన పంటలు తాను పండించుకుంటూ వచ్చిన వాళ్ళకి ఇంత భోజనం పెడుతూ తన సంసారం చూసుకుంటూ ఎంతటి కర్మయోగి ప్రతి తల్లి కూడా ప్రతి మాతృమూర్తి కూడా ఎంతటి కర్మయోగి తన పిల్లల్ని పెంచుకుంటూ పోషణ చేసుకుంటూ ఐదుగుడ పిల్లల్ని ఆరుగూడ పిల్లల్ని ఎనిమిది మంది పిల్లల్ని పది మంది పిల్లల్ని పాత రోజుల్లో మరి ఎంతమంది పిల్లలు ఉండేవారు ఇంట్లో మరి ఆ తల్లి ఆ స్త్రీ మూర్తి మాతృమూర్తి ఎంత కష్టాలు పడి ఒక్కొక్క పిల్లాడిని పెంచుకుంటూ ఒక పిల్లాడు ఇంత ఉంటే ఇంకో పిల్లాడు సంఖ్యలో ఉంటాడు ఇంకో పిల్లాడు గర్భంలో ఉంటాడు ఒక పిల్లాడికి అర్బన్లో ఉంటే ఇంకో పిల్లాడి సంఖలో ఉంటే ఇంకో పిల్లాడు కాళ్ళు మీద ఉంటే ఇంకో పిల్లాడేమో పక్కన ఆడుకుంటూ ఉంటే ఇంకో పిల్లేమో మరి చూసారు అంటే ఎంతటి కర్మయోగము చెప్ప నలవి కాదు ఎక్కడ చూస్తే అక్కడ మనకి కర్మయోగం ప్రత్యక్షం ఉంటుంది దానికి గాంధీజీ దగ్గరికి మొదటి ఎర్రసాది దగ్గరికి వాళ్ళక్కర్లేదు మన తల్లి దగ్గరికి వెళ్తే మన తండ్రి దగ్గరికి వెళ్తే మనం చిన్నప్పుడు వాళ్ళు మనల్ని ఎలా సాకారో మనకి అర్థమైపోతుంది మనం ఎంత అల్లరి చేస్తున్నా ఎంత పీడించుకుని తింటున్నా వాళ్ళు ఎంత చల్లగా ప్రేమగా ఆప్యాయతో ఎంత ఎంత పేషెంట్గా పెంచారో మనల్ని మరి అంత కర్మయోగమే కదా మై డియర్ ఫ్రెండ్స్ మైడియర్ మాస్టర్స్ మైడియర్ ఫ్రెండ్స్ భగవద్గీతలో యోగం అంటే నువ్వు చేసే కర్మల్లో కౌశల్యము అని చక్కగా నిర్వచనం ఇచ్చాడు కర్మసు కౌశలం యోగా కర్మసు కౌశలం యోగా కర్మసు కౌశలం కనుక నువ్వు చేసే కర్మల్లో అది ఏదేని కర్మ కావచ్చు ఒక శైశవాత్మ కర్మ కావచ్చు ఒక బాలాత్మ కర్మ కావచ్చు ఒక యువాత్మకర్మ కావచ్చు ఒక ప్రౌఢాత్మ కర్మ కావచ్చు ఒక వృద్ధాత్మకర్మ కావచ్చు ఒక విముక్తాత్మ కర్మ కావచ్చు ఒక పూర్ణాత్మకర్మ కావచ్చు ఆత్మ ఏ స్థాయిలో ఉన్నా కూడాను అంటే శైశవాత్మ నుంచి పూర్ణాత్మ వరకు ఏ స్థాయిలో ఉన్నా కూడాను నువ్వు ఏ స్థాయిలో నువ్వు ఏ కర్మ నీకు సందర్భమైనదో ప్రస్తుతమైనదో ఆ నీ సందర్భంలో నీ ప్రస్తుతంలో మరి ఉన్న కర్మ మీదే నువ్వు ఉంచడం అనేది అందులో నువ్వు కౌశల్యం చూపించడం అనేది అందులో నువ్వు ప్రావీణ్యత చూపించడం అనేది అది కర్మయోగము ఇప్పుడు నేను కర్మయోగం గురించి అందరికీ చెప్తున్నాను నేను చెప్తున్న దాంట్లో నాకు ప్రావీణ్యత ఉండాలి అది నా కర్మయోగం యోగ కర్మసు కౌశల్యము నువ్వు చేసే కర్మలో నువ్వు కౌశల్యాన్ని చూపించవయ్యా అర్జున నువ్వు యుద్ధానికి దిగావు యుద్ధం చెయ్యి పారిపోతావేంటి కౌశల్యం చూపించు అందరినీ హతము చేయి చంపు నీ కౌశల్యాన్ని చూపించు నేను గాండివం కింద పడేసి పరిగెత్తిపోతా అంటావేంటి నువ్వు ఏ కౌశల్యాన్ని నువ్వు ప్రదర్శించవలసిన అవసరం వచ్చిందో ఇప్పుడు అది ఆ యొక్క అవసరం వచ్చింది ఇప్పుడు ప్రదర్శించును నువ్వు ఇప్పుడు ఆ యోగ కర్మయోగికా యుద్ధము చెయ్యి యుద్ధాయకృత నిశ్చయ కర్మ చేయి ఇప్పుడు నీ కర్మయోగం చేయి ఇప్పుడు కూర్చుని ధ్యానయోగం కాదు అని ఏమన్నాడు అర్జునుడు నేను ఈ రక్తపాత్రం ఎందుకు చేయాలి నేను ఏదో ఆశ్రమంలో కూర్చుని ఇంత కంద మూలాలు తింటూ నేను మీరు ధ్యానం చేసుకుంటానంటే ఆ మాటలు ఇప్పుడు పనికిరావో అయి నువ్వు చాలా గొప్ప మాటలు చెప్పాను అనుకుంటున్నావేమో నువ్వు అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాన గత అనుశోచంచ నువ్వు ఏడవ కూడా దానికోసం ఏడుస్తూ గొప్ప గొప్ప మాటలు ప్రజ్ఞావాదాన్ నాకే గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావే నువ్వు అంటే ఆయన ఖండించాడు ఆయన ఏదో నేను రక్తపాతం చేయను నేను ఒక గౌతమ్ బుద్ధుల్లా నేను ధ్యానం చేసుకుంటాను పోతానంటే ఖండించాడు ఆయన నువ్వు చేయి కర్మయోగాన్ని చేయి నువ్వు ఈ కర్మలో నీకు యుద్ధం చేసే కర్మ ఆ యుద్ధం చేసే కర్మలో కుశలం చూపించు కౌశల్యం చూపించు నైపుణ్యం చూపించు తదాత్మ్యత చూపించు ఏమైతే అది గాని గెలుస్తావా గెలుస్తావా చేస్తావా చేస్తావా అది తర్వాత మొట్టమొట నీ యొక్క కౌశల్యాన్ని చూపించు యుద్ధాయ కొలత నిశ్చయా ఇప్పుడు మాటలు కాదు గొప్ప గొప్ప వేదాంత మాటలు బ్రహ్మజ్ఞాన మాటలు ధ్యాన మాటలు ఆధ్యాత్మిక మాటలు కాదు ఇప్పుడు ప్రాపంచిక చేష్టలు కావాలి ఆధ్యాత్మిక మాటలు మనిషి గాంధీవము చేపట్టు గాంధీవంను జులిపించు అర్థపాతం చేసే చూసారా అంటే అప్పుడు ఆయన కర్మ నుంచి విముఖుడయ్యాడు ఆ కర్మను వదిలిపెట్టేశాడు గాంధీ అని వదిలిపెట్టేశాడు అంటే కర్మని వదిలిపెట్టేశాడు నువ్వు కర్మ చేయి అని చెప్పాడు మళ్ళీ చేసే కర్మలో నిష్ణాతతో చేయి నీ సకల సామర్థ్యాలు శక్తియుక్తులు అని పెట్టి చేయి అన్నాడు సో మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ కర్మయోగము గురించి తెలుసుకుంటున్నాము ఇందులో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన గీతావాక్యం ఏంటంటే కర్మసు కౌశలం యోగ కర్మసు కౌశలం నువ్వు సంగీతం పాడుతున్నావు సంగీతం చక్కగా పాడు దాన్ని ఏకాగ్రతతో అధ్యయనం చేయి అభ్యాసం చేయి నిష్టతో దాన్ని నీ అభ్యాసం సాగించు నిష్టతో దాన్ని అందరికీ ప్రదర్శించు చేసే కర్మలో ఎంతైనా నిష్ట ఉండాలి క్రికెట్లో ఉదాహరణకు మనము వ్యవధి పెట్టుకుంటామని చెప్పండి ఉదాహరణగా అందరికీ తెలుసు ఆస్ట్రేలియాలో ఒక మహాత్ముడు ఆయన నైన్టీ నైన్ పాయింట్ ఆయన బ్యాటింగ్ యావరేజ్ మై డియర్ ఫ్రెండ్స్ కనుక అంటే చక్కగా బ్యాటింగ్ చేస్తుంటాడు ఆయన ఎడిలైడ్లో ఆయన ఇంటికి వెళ్ళాను నేను ఆస్ట్రేలియాలో ఆయన పట్టుకున్న బ్యాటింగ్ ఆయన వేసుకున్న బ్లౌజ్ ఇవన్నీ చూశాను గాంధీజీ గారు ఆయన జీవితం అంతా ఎంతటి కర్మయోగాన్ని ఆయన చేయవలసిన పని ఎంత నిష్ట ఆయనకేమిటి ప్రపంచంలో కావాలి ఫస్ట్ భారతదేశం విముక్తం కావాలి తర్వాత ఎక్కడ హింస ఉండకూడదు ముస్లింస్ హిందూస్ కొట్టుకుంటున్నారు ఆయన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఢిల్లీలో ఉండలేదు ఆయన ఆయన ఎక్కడ కొట్లాడాలంటే హిందూ ముస్లిం కొట్లాడట ఎక్కడ రక్తపాతం ఉంటే అక్కడ పోయి ఆయన ప్రబోధం చేసుకుని వచ్చాడు మదర్ టెరసా ఎక్కంచో దేశానికి వచ్చి మరి కలకత్తాలో ఉండి ఎంత సేవ చేసింది ఆవిడే మరి మన చుట్టుపక్కల వాళ్ళకి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి మనం సేవ చేయం మన సొంత తల్లికి మనం సేవ చేయం చేస్తుంది అంటారా అంటే మదర్ టెరసాకి మనకి ఎంత తేడా ఉంది కర్మయోగంలో కనుక మదర్ టెరసాను తాను ఆత్మ లెవెల్కి తాను చేస్తున్న కర్మకు అందులో అంకితమైపోయి అందులో నిష్ణాత చూపిస్తుంది మహాత్మా గాంధీజీ తన లెవెల్లో తన మహాత్మ స్థాయితో తాను చేయవలసిన కర్మను తాను అనుష్ఠానం చేస్తూ అందులో ఎంత నిష్ణాత చూపించాడు బిస్మిలా కాను తాను చేయవలసిన కర్మలో అంత సహనడంలో ఎంతటి ప్రతిభ సాధించాడో చెప్పాలన్నవి కాదు కదా ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎంతటి మధుర గాయని ఎంతటి భక్తి శ్రద్ధ అనుష్ఠానం ఉన్న గాయని ఆవిడేంత చెప్పగలమా ప్రతి వాళ్ళు కర్మయోగులే కర్మయోగి అంటే మనకి కేవలం ఒక మొదటి సాగు గుర్తుకొస్తారు అందరూ తమ తమ కర్మల్లో ఏ ఏ చేసి అందులో ప్రావీణ్యత సంపాదించిన వాళ్ళు వాళ్ళందరూ కర్మయోగులే కర్మయోగం లేని స్థితి ఎక్కడా సృష్టిలో లేదు సకల దేశ కాల పరిస్థితుల్లో సకల అన్ని చోట్ల కూడాను మనకు ఎక్కడ చూస్తే చూడబలే కళ్ళు కళ్ళు ఉండాలి కానీ అక్కడ కర్మయోగం కనబడుతుంది ఇక్కడ దృష్టిలోపం ఉంటే అక్కడ ఏం కనబడదు ఎర్రకామన్ల వాడికి లోకం అంతా ఎర్రగా కాలపడుతుంది పచ్చకామన్ల వాడికి లోకం అంతా పచ్చగా కాలం పడుతుంది కనుక ఎవరైతే కర్మయోగి మీద దృష్టి పెట్టారు ఎక్కడ చూస్తుంటే అక్కడ మనకి ఆ కర్మయోగం కనబడుతుంటుంది ను చేస్తున్న కర్మలో డ్రైవింగ్ చేస్తున్నావు నువ్వు కర్మలో నిష్ణాత లేదనుకోండి యాక్సిడెంట్ అవుతుర్ డ్రైవింగ్ ఈటింగ్ టాక్ టాకింగ్ నువ్వు ఆ డ్రైవింగ్ లో కర్మలో కౌశల్యం చూపించు యోగ కర్మసు కౌశలము కనుక కర్మల్లో కౌశల్యము అని తెలుసుకున్నాము నిష్కామ కర్మ అని తెలుసుకున్నాము వీలంతా ఎక్కువ కర్మగా చేయాలని అనుకున్నాము ఎప్పుడు అకర్మలుగా ఉండకూడదని తెలుసుకుందాము మంచి కర్మ చేయాలి ఉభయకుశలోపలిగా ఉండే కర్మ చేయాలని తెలుసుకున్నాము తర్వాత నేను అనే భావన లేకుండా కర్మ చేయాలని తెలుసుకున్నాము నువ్వు ఎలాంటి సకల కర్మలు అయిపోయిన తర్వాత కూడా నీవు చేయవలసిన కర్మలు ఉంటాయి అని తెలుసుకున్నాము నీ పట్ల నీ అంతా అయిపోయింది అవుతా మరి సృష్టి పట్ల నీ యొక్క ధర్మం ఉంటుంది ఆ కర్మాన్ని నువ్వు చేస్తూనే ఉంటావు చేయిస్తూనే ఉంటావు చేస్తూనే ఉంటావు అది నీ యొక్క శాశ్వత ధర్మము అని తెలుసుకున్నాము మై డియర్ ఫ్రెండ్స్ కర్మయోగం గురించి రకరకాలు తెలుసుకున్నాము నువ్వు చేయవలసిన కర్మ పతంజలి ప్రకారము మరి ఆ యొక్క తపహ స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని అని తెలుసుకున్నాము అంటే నీ ఆహార వ్యవహారాలను తగ్గిచ్చుకుంటూ క్రమేపీ మరి చక్కటి స్వాధ్యాయం నెలుపుతూ అందరినీ మరి దైవ స్వరూపంలో చూడాలి అన్నదే ఆ యొక్క పతంజలి యొక్క నిర్వచనం ప్రకారము ఆ కర్మయోగము ఆ క్రియాయోగం పిరబేడి మాస్టర్ల కర్మయోగం ఏమిటి అంటే వాళ్ళు చక్కగా గృహస్థాశ్రమంలో ఉంటూ ఇంటిని వదిలిపెట్టుకోకుండా సన్యాసులు కాకుండా కాషాయ వస్త్రాలు మరి ఎవరి వృత్తుల్లో చక్కగా వచ్చిన ఇంటికి వచ్చిన ప్రతి ధ్యానం చెప్తూ మరి వీళ్ళంతా పక్క ఇళ్ళకి పోయి పక్క ఊళ్ళకి పోయికూడదు ధ్యానం చెప్తుండడమే పిరమిడ్ మాస్టర్లు చేయవలసిన కర్మ చేస్తున్నారు లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు మరి ఎన్ని చేస్తున్నాం కదా మరి చేయకూడని ఏమిటి అంటే చెయ్యకూడని హింస చేయకూడనిది అకారణంగా చంపడం చెరువులో చేపలను చంపాల్సిన అవసరం లేదు చక్కగా ఆలుగడ్డ కూర తిను వంకాయ కూర తిను మంచి ఫలం తిను అడ్డపడిని తిను పొట్ట నింపుకో చేపలను చంపుతావు అంటే అది అకారణమైన కారణం అది అకారణమైన హత్య అది చేయకూడదు వాడు ఎవడైనా నేను చంపునుంటే ఆత్మరక్షణ కోసం నువ్వు వాడిని చంపచ్చు కౌరవులు పాండవులను చంపడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నప్పుడు ఆత్మరక్షణ కోసం నువ్వు వాడిని చంపేసే యుద్ధాయ కృత నిశ్చయా అని చెప్పేసి అప్పుడే అది రెలవెంటు ప్రస్తుతం సందర్భం కానీ ముందడే కాదు కనుక నువ్వు సకల కళలు నేర్చుకో నువ్వు శైశవాత్మగా ఉన్నప్పుడు ఏదో కర్మ చేయి బాలాత్మగా ఉన్నప్పుడు కూడా నువ్వు కర్మలు వృద్ధుతం చేస్తూ ఉండు యువాత్మలో ఉన్నప్పుడు నువ్వు సరైన కర్మలు చేస్తూ నువ్వు ప్రౌఢాత్మగా ఉన్నప్పుడు సకల కళల్లో ప్రావీణ్యం నేర్చుకుంటూ ఉండు వృద్ధాత్మగా ఉన్నప్పుడు నీ ధ్యానాన్ని తీవ్రతరం చేయి విముక్తాత్మగా ఉన్నప్పుడు అందరికీ పోయి ధ్యానం చెప్పు చూసావా ఇలాగా నువ్వు ఏ స్థాయిలో ఉన్నా కూడాను ఆ స్థాయికి తగిన కర్మ ఉన్నప్పుడు తగని కర్మ కూడా ఉంటుంది ఆ నీ స్థాయికి తగని కర్మను పక్కకు పెట్టేస్తూ తగిన కర్మనే చేపడుతుంటూ నువ్వు ఆ చేపడుతున్న తగిన కర్మలో నిష్ణాత చూపిస్తుంటూ ఎప్పటికప్పుడు అందులో ప్రావీణ్యతను సంతరించుకుంటూ కర్మయోగిగా విరాజిల్లు థ్యాంక్ Thank you thank you